శ్రీభగవాచస్వేన యువస్వాన్మలే బ్రవీ పరంపరా ప్రాప్తం ంటే ఈ గము యోగము అంటే కర్మయోగం ఇప్పుడు మేము కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు స్పీష్ ఈ కర్మయోగమును రాజర్షయో విధులు రాజర్షులు తెలుసుకుని ఇండియా వారికి తెలిసి వారికి పరంపరగా వారికి తెలిసి ఇది ఈ పద ఎలా ఉందో చూడండి రాజర్షి రాజాచ అసౌ ఋషి అదే వ్యక్తి రాజు ఋషి కూడా ఇప్పుడు ఈ పదాన్ని మీరు ఆధునిక కాలంలో ఉండే పార్లమెంటేరియన్స్ మీరు వాడగారా ఈ ఎంపీ అండ్ హీ సేజ్ అనగలరా అది చాలా ఇబ్బందికరమైన కాంబినేషన్ అల్లాగారింటే కలాల అలా కాంబినేషన్ కల ఈ ఎంపీఎి అంటే సీయర్ అంటే జ్ఞానం గలవాడు కొత్త కొత్త సత్యాలను తెలుసుకుని ప్రజ్ఞ గలవాడు వాడిని ఋషి అంట ఆయన ఎంపీ అండ్ ఆల్సో ఈజ్ సియర్ అని ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఆయన దిక్షి కానీ ఎంపీ కాలేదు ఒకవేళ ఆయన కూడా ఎంపీ అయి ఉంటే ఆయన రాజక్షి అని మనం అనుండేవాళ్ళం వినోబా బాలే గారిని రాజక్షి అని అనుడివాళ్ళం ఆయన అయి ఉంటాయి మహాత్మా గాంధీని రాజర్షి అని అనుడివాళ్ళం ఆయన కనుక అయి ఉంటాయి కానీ వీళ్ళ వాళ్ళు కాలేదు రకంగా మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా వెతకాల్సి ఉంటుంది జాగ్రత్తగా బెనిఫిట్ ఆఫ్ డౌన్స్ ఇచ్చి మరి ఎక్క ఖచ్చితంగా ఈయన రాజక్షి అని చెప్పడానికి దండి గారు ఏమో అధికారం చేపట్టలేదు అలా చెప్పింది వాళ్ళం ఆయన చేపట్టుంటే కాబట్టి చాలా కఠినమైన విషయం బహుశా కృపలాని అలాంటి వాళ్ళ వల్ల చెప్పి చెప్పచ్చు అదేందో కానీ చాలా తప్ప నేను ఏదైనా ఇంకో పేరు చెప్తాను అనుకోండి మీరు ఎవరు స్వామిజీ ఫలానా పాటించుకున్నాడు రాధాకృష్ణ ఒక రకంగా ఆయన అంటే అయి ఉంటే ఆయన్ని కూడా రాజేష్ నమస్తే ఆధునిక కాలంలో రెసిలిండి చేశారు అధికారం ఏం లేదు నిజానికి పోనీ అన వాజపాయి గారిని కూడా అంతే అవసరం బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం ఇది చేసి అంత తగ్గ వాళ్ళు కొంతమంది దొరుకుతారు ఇంకా ధర్మం ఉండబట్లే సమాజం నడుస్తుంది అసలే లేదు అని మనం చెప్పలేము ఇప్పుడు కూడా మీరు మహాభారత కాలం నాటి స్కాండర్డ్స్ అప్లై చేసి చెప్పకూడదు ఈనాటి స్కాండర్డ్స్ మనం అప్లై చేసి చూసుకుంటే రాజర్షుల సమస్య ఇంటి నుంచి చాలా బాగా అరుదుగా ఉన్నారు చాలా చిత్రమైన పదం రాజక్ష అసలు కర్మయోగం రాజ రాజుకి కావాలని కంటే ముఖ్యంగా రాజుకి కర్మయోగం కావాలి ఎందుకంటే కర్మయోగం అంటే ఏంటో తెలుసుకోండి కర్మ కర్మయోగం కాదు కర్మ కర్మానికి నష్టం కర్మ లేకుండా పోవడం అనేది కర్మ నష్టమ నష్టమవడం అంటే కనపడకుండా ఇక్కడ నష్టం కనపడకుండా పోవడం లేకుండా పోవడం కాదు అది ఎందుకంటే అవయం యోగం అని చెప్పారు వినాశములైన అని చెప్పి మళ్ళీ పక్క లేకుండా పోయింది అంటే అర్థం ఏంటి లేకుండా పోయింది లేకుండా పోయిందని కాదు కనబడకుండా పోయింది అంటే అరుదు అయిపోయిందని అర్థం కర్మ కర్మ కాలేదు కర్మలు కావలసిన కర్మలు చేస్తూనే ఉన్నారు అసలు మనకి ఈ పరిపాలకులు చేసే కర్మల యొక్క సంఖ్య అనంతంగా ఉంటుంది ఎందుకంటే చాలా ప్రవృత్తిశీలంగా ఉంటాను ఉదయం చేసింది మొదలుకొని రాత్రి పన్నెండు ఎనిమిది గంటల దాకా కూడా ఏదో కర్మ చేసుకుని ఈ రౌడీ సమావేశం ఆ రౌడీ సమావేశం అలాగే ఇటువంటి వాళ్ళ వాళ్ళ రౌడీల్ని పెంచుకుంటూ ధనాలని దాచుకుంటూ ఈ విధంగా కర్మ చేస్తారు కర్మ చేయడం మానే లేదు కర్మయోగం అది కర్మకి కర్మయోగానికి చాలా తేడా ఉంది ఏ కర్మ ఎవరు చేసినా ఒక లక్ష్యం లేకుండా ఎవరు చేస్తుంది లక్ష్యం ఉంటుంది కర్మ కానీ ఆ లక్ష్యము లక్ష్యంతో పాటుగా స్వార్థం కూడా ఉంటే అది కర్మ అది బ్రహ్మహేతుంది స్వార్థము లక్ష్యము అని వేముంటే నిష్ప్రయోజనమైన కర్మ ఏమీ ఉండదు కొంతమంది ఇలాగైనా అర్జునం చేస్తా కర్మ ఫలం లేకుండా కర్మ చేయడం ఎలా అనిపిస్తుంది ఫలం ఉండాలి కదా కర్మ ఎవడమే చేస్తారా మూర్తులు మాత్రమే చేస్తారు తప్పదు ఆర్గ్యుమెంట్ సరైన ఆర్గ్యుమెంట్ కాదు చాలా క్లూరంగా చెప్పిన మాట అక్కడ కర్మకి బాగుంది అంటే ఒకటి స్థలము రెండు ప్రయోజనం స్థలం లేదు ప్రయోజనం లేదు కర్మ కేసు నేను ఇంతకు ముందు చెప్పాను రత్న యోగంలో ఇదంతా పెట్టాను ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి అనుకోండి వాళ్ళు చేసి కర్మ చేస్తారు మీరు అనుకోండి కన్స్ట్రక్షన్ చేస్తారు రైల్వే ఇంజనీర్ రైల్వే గార్డు మీద కన్స్ట్రక్షన్ అవి చేస్తారు కర్మ ఆ కర్మతి స్థలం ఉంటుంది అదే సర్మతి ప్రయోజనం స్థలం అనేది జీతం అతనికి డబ్బులు స్థలం ప్రయోజనం ఏంటి ప్రజా ప్రయోజనం ఆ రైలు రైలు బాగా జీతంలో ఉండగా ప్రజలు చాలా సిద్ధపడతారు ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి వేరికలు సిమెంట్ రాళ్ళు జనెట్ రాళ్ళు ఇవన్నీ బాగా వా పక్క నుంచి మనం వెళ్తూ ఉంటాం గవర్నమెంట్ వేసినా సక్రమంగా వేసి అడుగుతారు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ పక్క నుంచి మనం ఎన్నికలు ఉండాలి కానీ అది వేసి అంటే వారికి కర్మ చేస్తున్నాడు కర్మ స్థలం కోసం కర్మ చేస్తున్నాడు కానీ ప్రజా ప్రయోజనం లేదు వాడికి శ్రద్ధ పడుతుంది దాంతో సిమెంట్ ఎక్కువ ఉంటే సిమెంట్ వేయడానికి రేసిస్తాం ఫలం మీద దృష్టే ప్రశ్నించి ప్రయోజనం మీద దృష్టి ప్రశ్నంగా ఉంటుంది తర్వాత కృష్ణకర్మలు సమాచారం కాబట్టి ఫలం లేకుండా కర్మ చేస్తాడు అండి ఫల దృష్టి ఫలకృష్ణ లేకుండా కర్మ చేస్తే అది వ్యర్థమైన కర్మ ఒకటి అలా వ్యర్థం అవుతుంది వ్యక్తమైపోతుంది దానివల్ల ప్రజలకి గొప్ప ప్రయోజనం ఉంది కాబట్టి కర్మ చేస్తే స్వార్థం కోసం మనిషి కర్మ చేస్తాడు లేకపోతే సమాజ శ్రేయస్సు కోసం మనిషి కర్మ చేస్తాడు లేకపోతే ఈశ్వరుణ్ణి ఆరాధించి రూపంగా మనిషి కర్మలు చేస్తారు దీంట్లో లేకపోతే అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తారు నాలుగు రకాలుగా కర్మలు చేస్తారు మనిషి స్వార్థం కోసం చేసే కర్మ అది ఈశ్వరారాధన రూపమైనా సరే బంధిస్తుంది మనిషి స్వార్థం లేకుండా చేసే కర్మ అది ఈశ్వరారాధన కావచ్చు కోసం ఉద్దేశించింది కావచ్చు లేకపోతే అసహకరణ శుద్ధి కోసం ఉద్దేశించింది కావచ్చు లేకపోతే ప్రయా ప్రజాక్షేమం కోసం ఉద్దేశించింది కావచ్చు అటువంటి కర్మయోగం అవుతుంది యోగమై దీన్ని నిర్ధరిస్తారు అది కర్మయోగమే ఉంటుంది కాబట్టి ఈ కర్మయోగము అనే టాపిక్ ముఖ్యంగా ప్రజలను పాలించే వాళ్ళకి చాలా ముఖ్యమైన టాపిక్ ఇక్కడ శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు అర్జునున్నీ నీవు కర్మయోగి నేను సన్యాసం చేసిన తర్వాత దుకాపనం చేస్తానంటే దానికి కంగారలేదా ఆధునిక క్షత్రియుడివి ఫలితాలను దూటిస్తున్న వాళ్ళది ఇప్పుడు ఈ వారి కర్మయోగం కూడా ఉన్నము సో ఒకప్పుడు ఇది కర్మయోగము విజ్ఞానం అంతా కూడా కర్మయోగంతో పాటుగా సాంఖ్యయోగం కూడా కర్మయోగం ఉన్న ఎందుకంటే కర్మయోగం వలన సిద్ధి కలిగి వాటికి సాంఖ్యయోగము నిష్క్రయ్యుంది మరి ఉపాయము పేయము ఉపాయం ఉన్నట్లయితే విపేయం ఉంటుంది ఉపాయం లేకపోతే విపేయము లేదు కాబట్టి కర్మయోగము సాంఖ్యయోగము ఈ రెండు కూడా అందర ప్రస్తుతము కర్మయోగము కాకపోతే ఈ కర్మయోగము ఒకప్పుడు రాజులు సేవించే వాళ్ళు రాజ్యులు పరిపాలన చేసేటువంటి ప్రజాపాలకులు సేవించి దానిని అదుపులో దాన్ని ఆచరిస్తూ తాము రుషిముగా వచ్చేవాడు ఇంతే రాజులు పన్ను వసూలు చేస్తే కాళిదాసులు పన్ను వసూలు చేయడం గురించి ఆశాంతమంది సూర్యుడు నీటిని తీసేసుకుంటాడు తన కిరణాల ద్వారా చేతిని తీసుకున్నట్టుగా తీసేసుకుంటాను కిరణాల ద్వారా ఎంత నీటిని తీసుకుంటాడో దానికి నాలుగు రెండు కలిపి మళ్లీ వాపసు అలాగే రాజులు పన్నులు వసూలు దానికి తమ శక్తి వ్యక్తులను జోడు మళ్ళీ అంతకంటే ఎక్కువ స్థలాన్ని ప్రజలకు మనము భోగాలు అనుభవించవతాం ప్రజాసనంతో భోగాలు అనుభవించి వస్తాం వరద హోమ్ ప్రాపర్టీ ఎన్మించిందో దాంతో భోగాలు చేస్తున్న వాళ్ళు ధర్మరాజానికి ఒకసారి యజ్ఞం చేద్దామనిపిస్తారు యజ్ఞం చేద్దామనిపిస్తే రంగు కావాలి యజ్ఞ అంటే డబ్బు లేదు సొంత ఖజానాలో గోల్డ్ డబ్బులు ఎన్నితో ప్రజాసనం కానీ సొంత డబ్బు లేదు దేవుడి పూజ డబ్బులతో పెద్ద కొన్ని దర్శనాలను చేసుకుంటారు ఆ డబ్బులతో ఐదు దర్శనం చేసి చేస్తూ గెస్ట్ హౌస్ లో భోగా అనుభవించేస్ట్ హౌస్ లో ఎల్పినేషన్ పెట్టుకున్నాడు ఆ ఎల్పినేషన్ ఖరీదు అమలు ఇస్తున్నారు వెంకట సంవత్సరాలు దగ్గరికింజులు ఈ వెంకట సంవత్సరాలు దిగ్గి ఆ వైద్యం జులు వసూలు చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ధంగరెడ్డి గారికి డబ్బులు ధనం లేకపోతే ప్రచారాల్లో కోరు తప్పులు కదా కొన్ని కొద్దిగా తీసుకొచ్చు కదా అంటే అది మన ధనం కావాలి ప్రజాధనం దాని విజ్ఞులు మనం యజ్ఞం చేయలేదు మనం యజ్ఞం చేయాలంటే మన ధనమే ఉండాలి అప్పుడు శ్రీకృష్ణుడు సహాయిస్తారు అక్కడ ఒకప్పుడు అంగిదస్తులు అనేవాళ్ళు ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో మిగిలిపోయిన ధనం అంతా అక్కడే మిగిలికి వెళ్ళకూడదు ఆ మిగిలిపోయిన ధనం యజ్ఞం కోసం ఉద్దేశించకూడదు కనుక దాని మీద ఇక్కడ అధికారం ఇచ్చింది వారు తీసుకుని చెప్తే ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇది యజ్ఞం చేస్తారు కాబట్టి ఈశ్వరున్ని ఆరాధిస్తే కూడా సొంత ప్రభుత్వాన్ని ఆరాధించడం కాదు ప్రజల ధనంతో ఈశ్వరుని ఆరాధించకూడదు సొంత ప్రభుత్వం ఆరాధించకూడదు సో ప్రజల తప్పనిసరిగా ఈ కర్మ యోగాన్ని అనుష్ఠించాలి వాళ్ళు చేసే కర్మ కూడా స్వార్థం కోసమే కాకుండా ప్రజల క్షేమం ఉండాలి ఒక ప్రధానమైన ఈ అధ్యయమైన జ్ఞానము రాజర్షులలో ఉండటం నిజానికి అశ్వపతి అనే మహారాజు విద్య అది కొంతమంది వేదవేత్తలు వెళ్ళి జరుగుతున్నాయి ఈ ఉపరిషత్తుల్లో చిత్రంగా ఎలా ఉంటుందంటే అడవిలో ఉంటాం కుటీరాలలో ఉంటాం వేదాలను అధ్యయనం చేసే కుంభవేత్తలు బ్రాహ్మణులు వాళ్ళు నగరానికి వచ్చి మహారాజు లేదా మాకు విద్యను బోధించండి అయినా ఆయన కోరి విద్యను బోహం తెలివి మళ్ళీ వస్తాడు అలాగా ఈ జ్ఞానవంతంలో అలాగే సంపాదించడం ఉపనిషత్తుల్లో అక్షరా అలగదు మీకు తెలియదు కృష్ణోపనిషత్తుంది కృష్ణోపనిషత్తుని లేని కృష్ణాల మహర్షు వ్యక్తి లేదు ఇంకా మీరు ఛానల్ జరుగు వస్తుంది మీకు ఆలోచన అలయ్య గృహాలు కూడా వస్తుంది ప్రవాహణ జరివలి అని ఆయన మహారాజు విధించి వెళ్తారు ఈ శ్వాతకేత వెళ్ళి వినగానే ఏ శ్వాతకేట్ చాలా అహంకారంగా ఉన్నాడని ఆయన చూస్తారు చాలా అహంకారంగా ఉన్నట్టున్నారు కొంత కొంత వినయం లేని ఎనగా నేను నాకు ప్రశ్నలు జరుగుతాను చెప్పు అని అడుగుతారు పంచాయతీ విద్యకు సంబంధించిన ప్రశ్నలు జరుగుతారు అడిగితే ఈ శ్వాతకేత వి నాకు తెలియదు వీరికి సమాధానం నాకేం తెలియజేయాలి సార్ నన్ను ఎవరు బయట కలిగితే ఉన్నాడు శాస్త్రంథా చేశానని అనుకుంటున్నావు కదా ఇది కూడా తెలియదా అని ఆయన అంటారు అంటే కోపంకి తెలియదు ప్రూవ్ చేసారు కదా అహంకారం అభిమానం పెట్టుకుని అహంకారంతో సబ్బులు ఇచ్చి వస్తాను ఇక నాన్న నాకు ఇదే ఇది చెప్పలేదు అయితే ఆయన నాకు తెలియదు చెప్పడానికి నాకు తెలిసి నేను తెలిసిన అంటే ఈ ప్రశ్న అడిగేదో ఆ అది మనో వైద్యం అనేది పుట్టినప్పటి నుంచి లేకపోతే మనకి తెలియదు ఆరు మనం తెలియదు ఎయిటీ ఉద్యోగం చూస్తే ఆ విద్య వాళ్ళ ఇద్దరు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అని ఆయన వేస్తారు ఆరుతీటం వైద్యులు అహంకారం ఆరు వెళ్ళి ఆ మీరు ఎడవ చేస్తారు మీరు వేదార్థం చేసినారు మీరు నాకు శిష్యులుగా నాకు ఏం చేపట్టలేదు మీరు విద్యార్థులు నేను చెప్పేస్తాను చెప్పేస్తాను సో ఆ ఆ విధంగా జనపు దగ్గరకు వచ్చి సో ఆ విధంగా మహర్షుల కూడా రాజక్షుల దగ్గరికి ఈ విద్యలను ఈ కర్మలో ఉపసద్ధ విద్యలను మహిమాన్వితులుగా ఈ విద్యం వాళ్ళు కలిగి ఉంది ఏమో రాజక్షో రాజక్షంటే వివిధముగా వివిధముగా అంటే మరో శ్లోకంలో చెప్తున్నారు ఇంకా సూర్యుడు మును శ్వాసు అలా పరంపర పరంపర ఏ నాలుగేళ్ళు క్రిందో ఈ నాలుగే వరకు కూడా అదే పరంపరలో క్షత్రియ పరంపరలోనూ వచ్చింది విద్య పరంపర అనే మాట ఇంట్రెస్టింగ్ పరంపర ఇప్పుడు గురువు కిస్ పోషించారనుకోండి అంతకుముందు ఇప్పుడు ఒకరించే వీటి గురువు అనుకుంటున్నారు వీరు భేదవాళ్ళు వాళ్ళు ధనవంతుడు అస్థితి వాళ్ళు ఎప్పుడూ ధనవంతుడుగానే ఉంటారు అశిష్ఠంలో ఎప్పుడు వేదవాళ్ళుగా పెరిగిపోతారు నేను కానీ విద్య దగ్గర విద్య ఒకరించి ఒకటి ఇచ్చేయాలనుకోండి అంత ఒక ఉద్యోగం ఉంటుందే ఇద్దరు ఉద్యోగం కదా ఇవ్వరంలో అది పెరుగుతుంది కదా పరం గొప్ప గొప్ప మనము తెలుగుతోంది పరం పరం ఒకటి ఇస్తే అది తెలియదు ఇంకొకరు మళ్ళీ వాడు తోహిగిస్తే మళ్ళీ తెలియదు వాడు తోహన్ ఇస్తే మళ్ళీ తెలియదు అలా తెలుస్తూనే ఉంటుంది నరగరావు మాటలేము కాబట్టి ఈ శిష్య ప్రవాహానికి అటువంటి పరంపరలో ఈ జ్ఞానం తెచ్చింది ఉన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడుగా చెప్తున్నాడు ఆ పరంపరలోని దాడులు హను మహారాజులు ఇవందరూ కూడా కమయోగా స్నానాన్ని చేసి వాళ్ళు ఉపాసులైన కూడా ఆ పరంపరకి చెందిన క్షత్రియ ఆ జ్ఞానాన్ని ఆచరణలో ప్రసాపించింది అభిప్రాయం ఏవో పరంపరా ప్రాప్తం రాజకీయోగి అంటే తరం కదా తరం తప్ప అంటే శత్రువులను తప్పింపడేది కూడా శత్రువులు ఎవరు అంటే పాఠ్యశత్వులు ఉంటారు అనుకోండి పద్యంలో శత్రువు కదా కూడా శత్రువులు ఉంటారు కానీ ప్రధానంగా అంతఃత్రువుల మీద మనం ఇక్కడ ప్రాధాన్యత అందిస్తాం సో అంతఃశలు కానుక బాబు కృష్ణ గ్రీడ్ అది అంతశత్రు అహంకారము ఈ అంతఃశత్రువులు మనం జీవితంలో కర్మ ఉందిగా కర్మయోగం వేస్తున్నది కర్మ గుడ్ కర్మ అంతా కర్మ కర్మయోగం చాలా అదే ఈ అర్థశత్రువులు ఉండదండి తల్లి వేసిన మీరు పదవి తప్ప ఈ శత్రువు వాళ్ళు తప్పించే అంటే వాళ్ళ వీటిలో చేసేస్తారు కానీ అర్థం కఠింపజేయడం లీక్ చేయాలి లీక్ చేసేస్తారు వాళ్ళకి శక్తి లేని వాళ్ళుగా తెచ్చిస్తారు కాబట్టి ఈ అర్థశత్రువులు అది ఉన్నా కూడా వాటికి ప్రభావం ఏం ఉండదు అని అభిప్రాయం అనే పరంపర కాబట్టి నీవు కర్మ స్వార్థం కోసం కాకుండా ప్రజా ప్రయోజనం కోసం సమాజ క్షేమం కోసం చేసి ఈశ్వరాత్మణ బుద్ధితో చేసి నేను కృషాపురం కావలసిన అవసరం ఉన్నది అసలు ఈ జ్ఞానాన్ని మళ్ళీ నేను మీకు బోధించాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే పరంపరలో వస్తే ఉపాధిగా జ్ఞానం ఎందుకు పని లేదు ఆ రంగంలో వచ్చేది వచ్చిస్తే జ్ఞానం అయితే లేదు అంటే అర్థం అయితే ఎక్కడో బ్రేక్ అయిపోయింది సందే బ్రేక్ వచ్చింది ఇప్పుడు వేదం చదువుతున్న కుటుంబాల్లో ఈ బ్రేక్ లాస్ట్ జనరేషన్ ఈ జనరేషన్ లో వచ్చింది ఆల్రెడీ గత మూడు నాలుగు జనరేషన్లలో మనకి బ్రేక్ వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ఒకప్పుడు రెండు తరాలు కనుక మూడు తరాలు కనుక అందరూ వేద పండితులు ఉండే కుటుంబాల్లో ఇప్పుడు వేద పండితులు అనుభవాలు ఇవ్వడం లేదు అప్పట్లో సంస్కృతి పుస్తకాలు అన్ని ఉంటే వీళ్ళు సంస్కృతి ఎవరున్నారా వెతిపడుతుంది వారికి అభివృద్ధి చేతులు పడుకుని వేదికున్న కుటుంబంలో అందరూ దగ్గర కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ జరుగుతుంది ఉద్యోగం ఎవరైనా సంస్కృతం ఎవరో జరగలేదు మనకు భయపడుతుంది ఒక జనరేషన్ లో భయం వస్తుంది దాన్నే సో అలాగా చిరకాలం నుంచి కుటుంబంలో ఒకరి తర్వాత ఒక కాలం తర్వాత మనకు మనం యదాని శాస్త్రాన్ని చదువుకుంటే వచ్చి సహా చాలే మహత చాలా దీర్ఘకాలం ఇది ఇది ఈ నాటికి ఈ సమయం వచ్చేప్పటికీ నష్ట కనబడ నష్ట అంటే లేకుండా పోయిందంట అనబడకుండా పోయింది ఉంది అనబడతారు కదా మీద దృష్టాంతం లేదా లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒక మ్యాగ్జినెట్ని ఒక దాన్ని పెద్ద మ్యాగ్జినెట్ ఒకటి లాబీ కడతారు కదా ఉండేదో ఉండేది ఇక్కడ ఉండేది మీరంటే ఓదు పైన తీసేస్తే ఇవన్నీ ఉంటాయి అవి పైన మీద ఇచ్చినప్పుడు పంచర్ లో అవుతుంది పంచర్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి ఇంత స్పీడ్ లో ఉన్నప్పుడు వెళ్ళమ్మా ఇద్దరు ఇచ్చారు అండి తీసుకోవడం గవర్నమెంట్ అటోత్సరా అటోత్సవండి ఇట్లా ఎట్లా అవుతుంది రెడ్డి గారు ఇక్కడేనండి మీరు కుర్చి ఉంది లోపల సో ఈ మ్యాగినెట్ ని లాభీ లేకుండా కడతారు పెద్దనే తిరిగి మ్యాగినెట్ కాబట్టి అలాగే ఏమో మొత్తం మెయిన్ రోడ్డు అన్ని తిరిగిపోతుంది తిరిగినప్పుడు మనకి మ్యాగ్నెట్ దొరవ కులంలో మ్యాగ్నెట్ కంటికి స్పష్టంగా తెలుస్తూ కనిపించారు కానీ అలా వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా మొత్తం ఆ రోడ్డు మీద ఇది వస్తూ పది విధాల రోడ్ లో ఉంది మొత్తం అన్ని వచ్చేసింది అని తప్పుకో అది నాలుగు రౌండ్లు సగం బాబే తిరిగేప్పటికీ అది ఏదో మ్యాగ్నెట్ సంగతి కూడా ఆ తర్వాత ఎనుక మొక్కలన్నీ అసుకుపోయి అవి కూడా మ్యాటినెటైజ్ అవుతాయి స్లోగా అవుతాయి కొంతసేపటికి ఇంకా ఎనుక మొక్కలను ఆకర్షించే శక్తి కూడా దాని కింద ఉన్నాయి ఈ బయట ఉన్న ఎనక మొక్కలన్నీ కవర్ చేయడానికి ఇంకా అది ఇచ్చే చిత్తనా ఉండాలి దాన్ని మ్యాటినెట్ లాగా రావడమే కాకూడదు ఇనుక మొక్కలను వేది వేయడం కూడా దానివల్ల అవలేదు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అది అలాగే కొంత దూరం వెళ్ళి అనేకమైన ఇంటి వచ్చి వెనక మొక్కలు వచ్చి దాన్ని శక్తి పేరేస్తే మళ్లీ ఆకర్షించే శక్తి లేకుండా అయిపోతుంది అతను ఏం చెప్తారంటే ని యాడ్ లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా ఎనపొక్కలను అందించేసి పేరు పొక్కని తీసుకోవడం వాళ్ళు ఒకవాళ్ళు మళ్ళీ మ్యాగినేట్ ని మళ్ళీ ప్రశ్నగా ప్రకాశిస్తాం మళ్లీ ఎనప మొక్కలను ఆకర్షించే అదేవిధంగా ఈ కర్మయోగానుష్ఠానం అనేది ఆ రాజర్షులలో పరంపరగా వచ్చి వచ్చి వచ్చి కొంత కాలం ఏర్పడితే కాల ప్రభావం చేత అది మరుగున పడుతుంది లేకుండా ప్రగ్ఞనెట్ లేకుండా పోతే ప్రగ్నెస్ ఉంటుంది కానీ మరుగున పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ కర్మయోగము అనే విద్య కర్మయోగము కర్మయోగం కర్మట కర్మని క్షణి కర్మయోగం ఉంటుంది కర్మని చేసే లోపంలో ఉండే ప్రేరణ అంతః ప్రేరణ దాంట్లో కర్మయోగం ఎలాగ సెలెక్ట్ చేయటం కర్మ వివరణ ఎలాగంటే సో యోగ కర్మకి కౌశలం కౌశలం అంటే అయితే ఇప్పుడు కర్మ నాలుగు రకాల ఐదు రకాలు ఉంటాయి నాలుగులో ఐదు వస్తుంటాం లక్షస్ తెలుసుకుంటే నిషిద్ధ కర్మలు చేయకూడదు చేయడం నిషిద్ధ కర్మలు చేసుకుంటే కర్మ వివరాన్ని పోతుంది కర్మయోగానికి సంబంధం లేదు నిషిద్ధకర్మాచరణాన్ని పక్కన పెడతాం అందులో వాళ్ళు నెంబర్ టూ ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి విశుద్ధ కర్మ చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్త ధర్మ అవసరం ప్రాయశ్చిత్త ధర్మంలో చే నష్టంలో నిశుద్ధ కర్మ లేనప్పుడు ఇంకా ప్రాయశ్చిత్త కర్మలకు అది తీసుకోవాలైంది ఇంకా మూడు కామన్య కర్మలు ఒక కామన కోసం చేసే కర్మలు వైదిక కర్మలు లౌకిక కర్మలు అన్నీ కూడా ఇంక ఇక్కడ ఆ వ్యవస్థ లేదు మన ధర్మంలో జీవితం అంతా స్పిరిచువల్ గా గడపాలని అభిప్రాయం అలా విభాగం చేసుకుని పెట్టాడు ఈ శక్తిలో విష్ణోసినాడు స్పీచుల పొద్దున ఒక ఓకే సేపు మాత్రం పూజ ఇస్తారు అలాంటి విభాగం తప్పదు తర్వాత కాలంలో వచ్చింది అది సరికాదు పద్ధతి అది కాదు దేవాలయాలతో వారానికి ఒకసారి రోజు ఇంట్లో ఒక కోట్ సేపు పొద్దున్న పూర్తి చేయటం తర్వాత వస్తాయి మోసాలు చేయడం అసత్యాలు కలగడం తత్సాత్వాలు కలపడం ఇవన్నీ చేస్తూ ఉండడం అది అది అది అదే పూర్తిగా అలా ఉంటుందా అదే కూడా అలా తయారైంది సందర్భంగా అది పూజ అది పద్ధతి కాదు సరే పూర్తి దోషం సంతోషిస్తాం ఈ దోషం అలా లేదు కొన్ని ఏ కర్మైనా సరే అంటే లౌకిక కర్మైనా ఈశ్వరుని ఆరాధించే కర్మ అయినా కామనతో స్వాధ కామనంటే స్వాధం స్వాదితో చేసినట్లయితే సామ్యకర్మని పరిత్యాగం చేస్తాం కామ్యకర్మ పరిత్యా కర్మలలో మొదటి మెప్పు అదే కౌశలం అంటే నేర్ప నేర్పు నేర్పు కౌశలం అంటే నేర్పు నేర్పు నేర్పటి స్కిల్ స్కిల్ అంటే ఇక్కడ మనం ఫిజికల్ స్కిల్ గురించి మాట్లాడతాం ఆ మెంటల్ స్కిల్ అంటే ఏంటి కర్మ చేస్తాము కానీ కర్మ బంద్ అది స్కిల్ చూడట ఆ స్కిల్లలో లోకోలే కర్మ బంధన కర్మ తప్పనిసరిగా బంధించి తీర్చింది కర్మ అంటే బంధిస్తుంది ఎందుకని కర్మకి పుణ్య ఉంటుంది పాప ఉంటుంది తప్పు కర్మ అయితే పాప ధర్మం అయితే పుణ్య ఫలం రోము బంధిస్తుంది పుణ్య బంధిస్తుంది ఓ రకంగా బంధిస్తుంది కాబట్టి లోకోలేం కర్మ బంధిస్తుంది ఎందుకంటే ఆన్య కర్మానుష్ఠానం చేస్తే ఒక స్వార్థం కోసం మీరు కర్మలు చేస్తే ఆ కర్మ బండి చూడండి నిజానికి చేసినది స్వార్థం కోసం తన క్షేమం కోసం చేస్తుంది కానీ దాంట్లోనే తన వినాశం దాగిన ఈ స్వార్థమును పక్కన పెట్టి చేసేదనుకోండి ఇప్పుడు పరార్థం కోసం చేస్తుంది స్వార్థం కాకుండా పరాార్థం అనుకో కనులు చేశాడు అనుకోండి దాంట్లో వీడి క్షేమం వీడి ఉంది అది రహస్యం కానీ అది తెలుసుకోవడానికి కొంచెం సూక్ష్మమైన వివేక కావాలి స్థూలంగా తీసి వాళ్ళకి ఏమనిపిస్తుంది నా నాకు మిగిలింది ఇతరుల కోసం ఏం మిగలలేదు అని తను అస్తమైన వాడు అనుకోండి అది తను తింటే లాభమా నిదవడి దిక్కే లాభమా మీరు ఎవరు ఉంటారో ఎగరవాళ్ళు ఇస్తే మనకి ఏం నిలి నష్టమైనా రూపాయలు బలిద రూపాయలు వేస్ట్ అవుతుంది అది ఉంటాయో మన కడుపులో మనం పరస్సుకుంటే మనకి అనుకుంటుంది అది ఎగ్రవాళ్ళు ఇచ్చిందే నిజండి మన కడుపులో వేస్తున్నది ఖర్చు అసలు ఈ ఖర్చు నిలవాలనే అడియడమే రివర్స్ అదే మనం నేర్చుకుంటాయి స్కిల్ మెంటల్ స్కిల్ స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఆలోచించి దీనికి పెద్ద ప్రజలు ఒక లేకపోతే అపకాలి ఉపకారము మెపమిన్నక చేయువాడు నేర్పది సుమతి ఉపకాలి ఉపకారం చేయులుగా దాంట్లో గొప్ప ఏం లేదు అని మొదటి సమయం ఏదో ఒకటి ప్రజలు అపకారిత ఉపకారం చేయటంలోనే నేర్చుకోగలదు ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయటంలో అది దాంట్లో గొప్పగా ఉంది ఈ స్క్రాక్ మై బాక్ ఐదు స్కాక్ అన్నట్టుగా ఇచ్చిన ధ్వరంలో దాంట్లో దాంట్లో స్వార్థమే ఉంది వాళ్ళు మనకి ఇచ్చేది కాబట్టి మన వాళ్ళు ఇచ్చే ఉంటే దాంట్లో స్వార్థమే ఉంది అలా కాకుండా వాడు అపకారం న్యూట్రల్ కావచ్చు న్యూట్రల్ కంటే కూడా ఒక కడుగు ముందుకు వేసి వాడు వాడు పాజిటివ్ గా మనకి అపకారం చేశారు మనం ఇంట్రెస్ట్ ఉంటే మెపము ఎండకుండా అది కూడా అమావాస్య నాడు అలా చేశాడు తీసుకున్నాడు అలా చేసావు ఒక నేపం వారు చెప్పింది పెట్టకుండా అవకాశం వచ్చింది ఉపకారం చేయడానికి వారు అపకారం చేస్తే చేశాడు అని ఉపకారం మీరు చేసేస్తున్నాను కర్మ ఇవ్వటం అది అక్కడ కౌశలం అంటారు కర్మ వస్తే కౌశలం తర్వాత ఆ రిస్క్ లో కార్మిక కర్మాలని ఈ మాట చెప్పినాసిన కర్మని ఆమోదించారంటే మరి మనం సర్వైవ్ అవడం ద్వారా ప్రాక్టికల్ లైఫ్ అనేది సర్వైవ్ అనేది తొమ్మిది పదాలు పడతా సర్వైవ్ అవడాలు కదా మనం సర్వైవ్ అవుతున్నది మనం చేసే కామ్యకర్మల వల్ల అని మనం అనుకోసం వాళ్ళంతకన్నా పెద్ద అజ్ఞానం కోసం ఇప్పుడు శిష్యులు ఉన్నాడు వాళ్ళు ఏది కామ్యకర్మలు చేస్తున్నారు ఏ కామ్యకర్మలు చేయట్లేదు సర్వైవ్ అవుతుంది ఎలా సర్వైవ్ అవుతున్నాడు కాబట్టి కామ్యకర్మలు చేస్తేనే సర్వైవ్ అవుతాలో ఉన్న మాట వినోదతులు అలాగే ప్రాక్టికల్ వైఫ్ అని అంటుంది ఎందుకన్నా ప్రాక్టీస్ చేసి చూస్తే ప్రాక్టికల్ లైఫ్ అంటే ఒక ఆయన అన్నాడు ఆయన ఇక్కడ వర్షం తీసుకోకుండా వదకడం జరుగుతుంది అన్న ఎలా అంటే వారి జీవితం కావాలి మాకు అది అర్థం లేకుండా పొందరగారు అభిస్తాయి మన ప్రాక్టికల్ లైఫ్ మాటలు అలాగే వస్తాయి కాబట్టి ఆ వ్యామోహాన్ని నుంచి బయటపడాలి అది ఒక వ్యామోహం మనం ఎంతో కొంత అర్థమైనా పట్టాలి లేకపోతే కామ్య కర్మలైనా చేసుకోవాలి అప్పుడే మనం సుఖంగా జీవించగలుగుతాం లేకపోతే జీవితం అంతా కష్టాలతో నీటి పోతుందని మనకు ఒక భ్రమ ఆ భ్రమ కారణంగా మనం కామీకర్మాలని చేస్తాం కామ్యకర్మలను చేయకుండా ఉంటే ఏమవుతుందో చూడండి అసలు ప్రాక్టీస్ చేసి పెద్ద మన కామ్యకర్మ రాసి బేసి మొత్తం కామ్యకర్మలు ఎన్నుంటాయో అన్నీ విడిచిపెట్టారు దేని చేయడం కామ్యకర్మ కాకుండా మీరు అలా వ్యాఖ్యించారు చాలా సమానం కామ్యకర్మ అంటే బయలాజికల్ అధ్యక్షమా కర్తం లేదు ఏదైంది లేదు మంచి ఉదాహరణ ఇష్టం నిజం రాయడం అది కామ్యకర్మ అంటారు కామ్యకర్మలో ఉంటే స్వార్థమైన స్వార్థాన్ని ఒకదాన్ని ఉద్దేశించి మీరు కర్మ చేస్తే దాన్ని కామ్యకర్మ అంటారు ఉదాహరణకి దసర సంహారాజు గారు పుత్ర సంతానాన్ని కోరి పుత్రకార్మృష్టి చేశారు దానికి కామ్యకర్మ ఉంటాయి చెప్పింది వచ్చే దాన్ని కామికర్మ అంటే లోకంలో దగ్గర పెట్టుకుంటారా రాజుని పెట్టుకుంటారు రాముడి చెప్తున్నారు అందువల్ల ఇవాళ దశరథుడి పేరు చెప్పుకున్నా రాముడి తండ్రి కాబట్టి ఆయన పేరు చెప్తున్నారు దశరథుడి తండ్రి పేరు చెప్పండి మీరు ఎవరైనా రాముడి తండ్రి కాబట్టి దక్షిణుడి పేరు చెప్పారు అదే దశరథుడి యజ్ఞం చేసిన వాళ్ళు దశరథుడి రాముడు ఏమి ఆ రామకృష్ణుడు చేయడం జరిగింది తర్వాత ఎప్పుడు చేశాడని అంటారు అది వాల్మీకి చెప్పలేదన్నమాట వాల్మీకి చెప్పింది రాముడు వచ్చి అయోధ్య రాసాదీప్తి అయ్యే వరకు వాళ్ళు అక్కడ చెప్పాడు ఆ గుర్తులేదు ఆ విషయం ఎలా తెలుస్తాడు ఉత్తరాండ్ వాల్మీకి చెప్పాలి సో అది ఎలా తెలిస్తే ఆ కాంటెక్ట్ లో ఎంపీ చేసింది ఎవరు దగ్గర కానీ దగ్గర ఉన్న ఎవరు గుర్తుపెట్టారు ఎందుకని ఆమీత కామన్ కోసం చేశారా సరే రాముడు జన్మించారు వేరే ఫ్రెండ్ ప్రస్తుంది కామన్ కోసమే కదా చేస్తా రాముడు సింహాసనాన్ని స్టాబెట్ చేసి వెళ్తాడు అడవికి అరవిధులు వెళ్ళినప్పుడు ఆయన శ్వాసం కోసం అయ్యాడా లేకపోతే ధర్మ నిష్ట కోసం వేయడా ధర్మం కోసం తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి అని అందుకోసం వెళ్ళాడు శ్వాసం కోసం వెళ్ళలేదు కాబట్టి రాముడు చేసిన కర్మ దానికి త్యాగం అని పేరుస్తుంది ఇంకేకనే రాముడు దేవుడు అయ్యాడు దశరథుడు దేవుణ్ణి కన్నవాడైనా దశరథుడిగానే ఉండిపోయాడు దేవుణ్ణి దేవుడు అయిన వాళ్ళే కావాలంటే ఆయన పేరు పంపుకుంటున్నారు దేవుడు దోష దోష క్రైస్త తండ్రి దోష ఆయన్ని పంపుతున్నట్టుగా ఈ కామ్యకర్మ త్యాగం చేస్తే జీవితం గడవదు అనేది పొరపాటు చేసి చూస్తే గడుస్తుంది జీవితం గడుస్తున్న నిజానికి కామ్యకర్మం పెరిగి కొనకి టెన్షన్లు బాగా పెరిగిపోతాయి కామ్యకర్మల్ని తగ్గించి మీరు నిత్య కర్మానుష్ఠానానికి మాత్రమే పరిమితమై ఉంటే మీకు టెన్షన్ అనేది అసలు కాబట్టి అదే నిజానికి ప్రాక్టికల్ యుద్ధం అదే కానీ కర్మలు అది ఛాలెంజ్ చేసి వస్తుంది ఇంకా నిత్య కర్మలు మూడు కర్మలు ఛాలెంజ్ చేసి మూడు రకాల కర్మలు ఇంకేకమ్మా ఉండదు వీళ్ళు నితమ్మా అయిపోతారని మీరేమి నితమ్మా అంటే ఏ లేని కామ్షోర్ అని అంటారు ఎవరి ద్వారా అది నిత్య ధర్మానుష్ఠానం ఉంటుంది నిత్య ధర్మ చేస్తుంది నిత్యకర్మ చేస్తే అది అది యోగంగా ఫస్ట్ స్టెప్ యోగ కర్మకు కౌశలం నిత్యకర్మని మాత్రమే పేపర్ చేసి పేపర్కి అనుష్ఠిస్తాయి అది ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ ఏదో తెలుసుకున్నా సిద్ధ సమత్వం యోగం అది సెకండ్ కర్మ చేసినప్పుడు కన్మకి సిద్ధించటం సిద్ధించకపోవడం లోన ఇతను తనకున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటితో తనకున్న శక్తియుక్తులను ఉపయోగించి కన్మని ప్రేమగా చేసుకోవటం స్వాస బుద్ధి లేకుండా ప్రజాశ్రేయస్సును కోర్చేసుకుంటాం అది ఎంత సిద్ధించింది ఎలా సిద్ధించింది ఏది సిద్ధించింది లేదా సిద్ధించలేదా అనే విషయాలలో సమత్వాన్ని వహిస్తారు నా డ్యూటీ నేను చేస్తున్నానండి ఇప్పుడు ఒక వర్క్ చేసి ఉంటారు రిపేర్ రోడ్డు రిపేర్ చేయాల్సిన వాళ్ళు వస్తారు వాడు రోడ్డు రిపేర్ చేస్తే నాకే వచ్చింది నేను ఆ రద్దు రివర్ వచ్చి తప్పలేదు అనుకోండి వాటి సమయంలో కనుక ఎవరికైతే నేను రిపేర్ చేసినా మళ్ళీ లేకపోతే తల్లి పని చేసేస్తాను తమకి రిపేర్ చేయడం అవసరం లేకపోతే తప్పలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారన్నది నాకు అవసరం ఆ డ్యూటీ ఎదు నేను ప్రపంచంలో అందరూ కూడా తమ డ్యూటీ విరుద్ధంగా ప్రవర్తించినా కూడా నా అక్కర్లేదు నేను నా డ్యూటీ చేస్తాను దానివల్ల ఏమి లాభం వస్తుంది ఏమి లాభం వాళ్ళు అది నా చేతుల్లో ఉండదు అది సమస్త యొక్క చేతుల్లో నా డ్యూటీ ఏంటంటే ఇంకో ఈ పార్ట్ రిపేర్ చేయాలి నేను ఇది రిపేర్ చేసి ఉంటున్నాను అని రిపేర్ చేసేసి వెళ్ళిపోతాను అతను కాబట్టి సిద్ధ్యుద్ధి సమభూత్వ సమత్వం యోగ వృత్తి ఆ సమత్వం సేమ్ నెస్ ఈ సమత్వం అనేది గీతలో చాలా విస్తారంగా వస్తుంది శీతోష్ణ సుఖరుత్సముల సకల ద్వంద్వముల వేల సమబుద్ధిని కలిగి ఉంట సమబుద్ధి అంటే మూడాని కలిగి ఉంటాన్సెస్ మనకు అనుకూలంగా వస్తే హీటింగ్ డిఫీంగ్ అంటే జరిగి మనకి వ్యతిరేకంగా వస్తే నేలకి తృంగిపోవటం ఇటువంటి దగ్గర ఆపోజిట్ రెస్పాన్సెస్ దళిరంలో రెస్పాన్సెస్ కాకుండా సమంగా ఉన్నటం ఉన్నది అది కర్మయోగంలో రెండో భావం ఈ రెండు పనిస్కే కర్మయోగం సో ఇటువంటి కర్మయోగాన్ని ఆ రాజస్సులు అనుష్ఠించారు ఈ పరంపరగా లభించింది హే అర్జున నువ్వు ఆ కేటగిరీకి వారి అంశాలను తిన్నవాడు కనుక ఆ స్థానంలో ఉన్న కనుక నీవు కూడా ఈ కర్మయోగాన్ని అనుష్ఠించవలసినది అని శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం నష్టం చూద్దాము అందుకే కాలేన మహత యోగో నష్ట ఒకప్పుడు రాజవంశములలో అంటే ప్రజలని పరిపాలించే ఆ వర్గంలో పారత వర్గంలో అందరూ కర్మయోగులుగానే ఉండేవారు ఇప్పుడు శ్రీరాములు ఉన్నాడు అనుకున్నాను ఆయన కర్మయోగు లక్ష్మణుడు కర్మయోగిడు శత్రుఘ్నడు కర్మయోగ స్వాసం గలవాడు అక్కడ కైతే వచ్చింది దగ్గరకుడు కూడా మూడారు దేశ ఆ కేటగిరీలోనే బందే కొంత కర్మయోగం కూడా ఉన్నవాడే వచ్చిన వస్తుంది కోసం ఎందుకు అయితే వచ్చింది అక్కడ మాత్రమే వస్తుంది ఆవిడ అభంగపాటు చేసేస్తుంది ఎందుకని ఆవిడ తత్వం మిగతా వాళ్ళందరూ కర్మయోగుతా అని చెప్పి అలా వేయండి కానీ తర్వాత కాలంలో పరిస్థితి ఎలా వచ్చిందంటే మహతా నష్ట మహతాకాలీన కళాకాలం ఏర్పడికి బ్రేక్ వచ్చేసి సంఖ్య పెరిగిపోయింది కర్మయోగుల సంఖ్య బాగా తగ్గి పలసపడిపోయారు కర్మల కింద అభివృద్ధి అయిపోయారు దేవాల మొక్క అందుకు ఉద్యాన అందంగా ఉంది విద్యా ఇదో కలుపు మొక్కలు పెరగడం ప్రారంభమైంది కాబట్టి దులాగ మొక్క ఉంది కలుపు మొక్కలు వేగంగా తిరుగుతాయి గులాబీ మొక్క స్లో తిరుగుతాయి కాబట్టి వీటి పెరుగుదల నుంచి యొక్క పెరుగుదల చాలా పెరిగిపోయి అంత కలుపు మొక్క ఈ మధ్యలో గులాబీ మొక్క ఉందా లేదా అన్నట్టుగా వెయ్యాడుతోంది తింటారు కొంతకాలానికి లేకుండా పోతుంది అనేది కూడా చెప్పాలి అలా లేకుండా పోయినట్లయితే ఇంకా ఉద్యానవనం అని పేరు అర్హం కాకుండా పోతుంది ఎనీవే ఇప్పటికీ పరిస్థితి అలా ఉంది అంటున్నారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కాలం నాటి అలా ఉంది అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నా అయితే మళ్ళీ శ్రీకృష్ణుడు దాంట్లో ఒక న్యూ లైఫ్ తీసుకొస్తాను మళ్ళీ కలుపు ఒక్కల మిరే వేసి ఆ గులాబీ ఒక్కడలోకి వచ్చింది దాన్ని నీళ్లు పోసి ఎరువు పెట్టి వెదానుకోండి మళ్ళీ గులాబీ వనం తరగడం కానీ ఆ రాణి శ్రీకృష్ణుడు na అయ్యా గారు మానం అనంతరం యోగించలేహ మహత మహత యోగ నష్ట పరంపరా క్షత్రియ పరంపరా ప్రాప్తం ఇమం ఆదర్షయ్యే శేతి ఏ రాజక్ష అంటే ఈ కర్మయోగము విధు తెలియజున్నారు తెలియడం అంటే అనుష్ఠించడం ఎందుకంటే కర్మయోగము బుద్ధి బుద్ధియోగం బుద్ధియోమం శ్రీకృష్ణానికి బుద్ధియోగం అంటే తెలియదు అండి సో బుద్ధియోగా ధనంజయ తీవ్రేణ ఎవరని కర్మ బుద్ధి యోగా ధనంజయ ఈ కామ్య కర్మ అంటే ఒక స్వార్థాన్ని నెరవేర్చుకోవటం చేసే అది చాలా తక్కువ స్థాయి ఏంటో తెలియనిస్తే బుద్ధి యోగం కంటే బుద్ధియోగం అంటే కర్మానుష్ఠం ఉంటుంది దాన్ని యోగ బుద్ధితో చేస్తాను కమ్యయోగ బుద్ధి కాబట్టి ఆ కర్మయోగం ఉంటే బుద్ధికే కర్మయోగం ఉంటాయి ఆ దేశ మనం కర్మని ఈ విధంగా చేయాలి అని ఎం స్థాయిలో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి చుట్టూ అందరూ లంచం తీసుకుంటున్నారు కదా అని కూడా లంచం తీసుకుంటే దానివల్ల అతను ఏం బాగుపడదు దానివల్ల నష్టపోతుంది ఆ మనకి అది ఆరోగ్యాన్ని తిరుగుతుంది దానివల్ల రోగాలు వస్తాయి ఈ దగ్గర తీసుకెళ్ళి ఏ తర్వాత పొల్యూషన్ ఎవరు వస్తున్నారో పంపుతుంటారు ఆఖరికి దానివల్ల వాళ్ళ నష్టాలే ఉంటారు ఇలా అంత కూర్చుని లోపడ్డారు అలా హ్యాపీ కార్లో విడిపోతున్నాడు కాబట్టి బాగుపడ్డాడు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు అది అది సరికాశ లోపల కుదిలిపోతుంటే ఏమి బెంగ బెంగగా టెన్షన్ తో బతి ఎండుకోండి కార్లో బతికితే మాత్రం ఎండిపోయిన సరైన లోపలిని వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉంటుంది ఎన్నిగే సో సిది జీవితంలో ప్రతి కర్మని కర్మయోగంగా చేసి చుట్టూ ఎంతమంది దృష్టిలో ఉన్నా నా కర్తవ్యాన్ని నేను ప్రేమతో చేస్తున్నాను మీరు ఎవరైనా వారి జీవితాలు ఏదోగా ఉంటుంది చుట్టుపక్కల వారు కూడా పొందవే ఆకర్షణకు లో ప్రయత్నం చేస్తారు కానీ వీళ్ళు నిష్టగలవారు అని తెలిస్తే అధర్మం అంటే అందులో భయం చుట్టూ అధర్మం ఉందో మీరు ధర్మాన్ని చూసే మళ్ళీ వినసి పెద్ద ధర్మానికి పవర్ ఉంది ఎప్పుడు రక్తం తీసుకుని వారు ఉన్నారనుకోండి వారు గవర్నమెంట్ ఆఫీసులో వారు మామూలు ఖరీదు లేని మామూలు తాత్మిక సత్తులు వేసుకుంటారు మామూలు సింకుల్ డ్రస్ వేసుకుని సింపుల్ ఫుడ్ తీసుకుంటే సింపుల్ గా ఉన్నప్పటికీ చుట్టూ ఉండి పెద్ద ఆఫీసర్లు చిన్న ఆఫీసర్లు రద్ద బూడులు అందరూ వీళ్ళని తీసుకునేటువంటి తర్వాత వీరిని చూసి రెస్పెక్ట్ ఇస్తారు ఐదు వచ్చి రెస్పెక్ట్ చేస్తారు కనుక పవిత్రమైన జీవనాన్ని మనం తక్కువ అంచనా లేకపోతే పెద్ద తక్కువ అయితే మంచి అది అది దానివల్ల నష్టం అని అనుకో నో ద పాయింట్ సో ఇది ఇది కర్మయోగము ఇది ఈ విధంగా మన వరకు వచ్చింది ఎంసీకృష్ణుడు అర్జునులతో ప్రాప్తం ఏ పరంపరలో వచ్చింది క్షత్రియ పరంపరం క్షత్రియుల పరంపరలో వచ్చింది నిజానికి కర్మయోగము మొత్తం క్షత్రియుడికి కావాలి ఇది ఐదు రోజులు కూడా నాకు వాళ్ళు సమయోగాన్ని అనుష్కరించలేదు ముందు ఆలోచన చేసేస్తుంది ఏదో ఆ మంత్రాలు ఇక్కడ నాలుగు రూపాయలు తెచ్చుకోవాలి అంతే కదా అందువల్ల సమాజానికి నష్టమే ఉంది ఏదైనా లాభమైన కలుగుతుంది కానీ నష్టమేం కదా గవర్నమెంట్ ఉద్యోగమో కూర్చొని ఉంటాడు పాలక వర్గంలో భాగమై ఉంటాడు లెజిస్లేచర్లోనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ లోనో భాగమై ఉంటాడు కోర్టు జ్యుడిషియరీ వ్యవస్థలో కానీ భాగమై ఉంది లబ్ధం ఆ వ్యవస్థని ఫోన్ దానివలన సమాజానికి అంతకి నష్టం జరుగుతుంది ఆ పలుసు వేసిస్తే మీకు ఆ సౌండ్ ఇబ్బంది ఎన్నివారు కడారంలో ఉన్నారు మనకి మా ఇబ్బంది ఉంటుంది మా ఇబ్బంది వారికి అలాగే సో కనుక ఈ క్షత్రియ పరంపరలో వచ్చింది కానీ దురదృష్టంగా చేస్తూ వాళ్ళు ఇక్కడ సామెతలు ఇక్కడ రాజహారం అంటున్నారు రాజ్యాధిష్ విషయ వాళ్ళు ఎట్ ది సేమ్ టైం ఒక పాలిఫికేషన్ వస్తున్నాయి ఒకటి రాజులు అంటే పాలకులు రెండు విషయులు అంటే గొప్ప విజ్ఞాన సంపద అంటే పాండిత్య సంపద కాదు విషం విషయం అంటే పండితుడు కాలం కాదు విషయం అంటే విషయ అంటే విషం విషనరీ అయితే కూడా ఆ సత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు అది ఇచ్చే విషయం వాళ్ళు రాజులేని ఉన్న విషయంలో ఉంది కదా ఎంతో గొప్ప విషయం కానీ తర్వాత కాలంలో జాతి గన్నాచరణి పాలిటిక్స్ తీసి లాస్ట్ విషయాలు చూడాల్సింది ఎవరు అంటారు జాతి గన్నాచరణి జానస్తాం అన్నమాట అని ఆయన అన్నాడంటే ఆయన గ్రతంలో ఆ మాట ఉన్నదంటే డెమోక్రసీ ఉంటే పుట్టినలో వేస్తారు ఫ్రెంచ్ లో వద్ద సో అక్కడ ఆ మాట ఉన్నదంటే మన న్యాయ మనం చాలా మన సమాజం యొక్క పరిస్థితి మరియు అధికారంలో ఉంది ఇందులో యూపీలో ఉంటే ఇండస్ట్రీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లెజిస్లేచర్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ క్రిమినల్స్ కూడా సిరీ సీరియస్ క్రైమ్స్ లైక్ మద్దతు రాజక్షయ అట్లా పరం ఏంటోనే ఒళ్ళు జబ్బు పోజే విషయం విషయంలో ఏదో అడవుగా ఫుల్గా ఉండటం లేదు అద్దెలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలని శ్రీకృష్ణ ఆకాంక్షనివే దీన్ని రాజక్షయ ఈ జ్ఞానాన్ని వాళ్ళు విని ఉన్నారు వాళ్ళకి తెలుసుకున్నారు పరంపరా విధు శిష్యసంప్రదాయం యోగం ఇమం యోగం విజుభూణ అయోగలోకే నాయమ చిన్న సంప్రదాయ సో ఆ యోగము చాలా కాలం అయ్యేప్పటికీ మహా అంటే దేనం కాలమునకు గొప్ప అంటే ఏంటండి కాలమునకు గొప్ప ఏంటి పర్వతం గొప్పది అంటే కలవరుగా ఉంది నాకు కాలం అంటే చాలా పొడవైన కాలం అంటే రెండు వేల సంవత్సరాల కాలం కలిసేపటికి దీర్ఘకాలం అయ్యేప్పటికీ నష్ట అంటే కనబడకుండా పోయింది లేకుండా పోవాలి కనబడకుండా పోయింది కనబడకుండా ఎలా పోయింది విచ్ఛిన్న సంప్రదాయ సంవత్సర గురు శిష్య పరంపరలో తిరుమతి శిష్యుడికి ఎలా పరంపరైన వస్తూ వస్తూ వస్తూ ఒకటి బ్రేక్ అయిపోయింది విచ్ఛిదం వస్తుంది కానీ విచ్ఛిన్న సంప్రదాయ ఇప్పుడు మీకు గంగానది ఉన్నట్టు గంగానది ఏ లోపుకునిదే ప్రారంభమవుతుంది సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది మధ్యలో కర బ్రేక్ ఉండదు బ్రేక్ ఉండదు దానికి భీవ నది అంట కొన్ని మన కొన్ని నదులు ఉన్నాయి ముఖ్యంగా హిమాలయాల మందిలోంచి భీవ ఉంటుంది ఎందుకంటే అది మంచి తల్లి లక్షణ కాలంలో మీరు వర్షాంతంలో మీరు వినాలి కానీ కొన్ని సౌత్ ఇండియన్ రివర్స్ ఉన్నాయి సువర్ణముఖీ లేదా రివర్స్ సువర్ణం తీవర్ ఉంది మీరు ఎవరు విన్నారో లేదు కొన్నప్పుడు తగ్గిన ప్రవహించాము కాలంలో అభివృద్ధి ప్రవహించాం ఎందుకంటే నీటికి ప్రవహించాం అంటే మధ్యలో ఇచ్చిన మేటలు వేసేసి బ్రేక్ వచ్చి బ్రేక్ వచ్చేస్తే ఇంకా అభివృద్ధి నీరు ఇది రాదు నీరు లేదు రాదు ఇంత వచ్చింది సరుడు ఇక్కడ గురించి గుంతల మేట గుంతల గుంతలు ఆ గుంతలో ఉన్న నీరు గురించిగా విచ్ఛిన్న సాంప్రదాయ ఈ పరిస్థితి జ్ఞాన ప్రవాహంలో ఏర్పడింది ఆ ధర్మ ప్రవాహంలో ఈ పరిస్థితి ఏర్పడింది ఏర్పడితే మీకు బ్రేక్ వచ్చేసి ఆ ధర్మము ఆచరించేవాడు కనపడలేదు బోధించేవాడు కనపడలేదు ఆ పరిస్థితి ఈనాడు నిర్మాణమైనది దీనికి దృష్టాంతం అర్జునులే ఇంతమంది వేరే దృష్టాంతం అర్థం లేదు దృష్టాంతం అర్జునుడే దృష్ణాంతం అర్జునుడు దృష్టిలో నా ఆ క్రమంలోకి మాట్లాడించి తప్పుకునే ప్రయత్నం జరిగే కావాలి అతనే కృష్ణ సో దానికి అంజంగా అభివృద్ధికి అసలు సహజంగా తెలుసు ఉండాల్సిన సమయంలో ఆ సంవత్సరంలో అభ్యున్ను నేర్చుకుని ఉండాల్సి ఉంట్రేక్ వచ్చేసింది మానవహారాలు బోధించలేదు ఎందుకంటే అభివృద్ధి ఇంకా పుచ్చిన కొద్ది రోజులకే మానవ హారాలు మరణించదు చిన్నపిల్లవాళ్ళుగా ఉండగానే తర్వాత ధృత్రాలు ఎంత చేసి ఆయనకి ఒకటే దృష్టి ధృత రాష్ట్ర ధృతం రాష్ట్రం ఏమహా ఆ పవర్ని పట్టుకుని ఉండటమే ఆయన దృష్టి ఇంకా వేరే దృష్టి లేదు పైగా అంధుడు కూడా అంధుద ఎవరంటారు ఎవరైతే కర్మయోగ జ్ఞానం లేనివారో వాళ్ళే అంధుడు కర్మాలను చేస్తున్నారే కానీ తమ ప్రయోజనాన్ని సంపాదించుకోవడం చేత కాని వాళ్ళు అన్యాల్లో ఉన్నారు కాబట్టి అజ్ఞానమే చేతి శక్తి అదో వాక్యం మంచి వాక్యం హైట్ పాక్ లో షేక్స్పియర్ విగ్రహం దగ్గర రాష్ట్ర పేరు వాక్యం వాక్యం ఏంటంటే దేర్ ఈస్ ఓన్లీ వన్ డాక్యునెస్ ఇన్ దిస్ క్రియేషన్ డార్కు ఇప్పుడు రైతుల్లో డాక్యునెస్ ఉంటుంది సార్ అది డాక్టెస్ కాదండి దానివల్ల మనకు చాలా ఉపయోగం మనల్ని ఎగరకోవడానికి సహకరిస్తుంది అనేక ప్రయోజనాలు సార్ లేకపోతే పొగల యొక్క మహిళ మనకి రాష్ట్రం యాకల్ తెచ్చుకు ఒకరు రాత్రి కలిసి ఉంటారు కాబట్టి రాత్రినే అది ఇబ్బంది కలిగించే రాత్రి అందించే పోతుంది ఈ అజ్ఞానం అనే చీకట ఎలా పోతుంది ఇది బోధం చాలా కష్టం ఇదే ప్రమాదకరమైనటువంటిది ఇదే చీకట చీకటే అసలు ఇదే కనుక ఆ అజ్ఞానము అనే చీకట్లో పడితే ఉన్న పరిస్థితి నిర్మాణమైన పడితే మహతాకాళిన సంప్రదాయ సంయుక్త సంప్రదాయ అనే పదం కూడా మీరు గమనించదే సమ్య ప్రధానం ఇది సంప్రదాయ సంప్రదాయ అంటే కొంతమంది ఈ సంప్రదాయ సిబ్దాన్ని అందరూ అనేక రకాలుగా వాడుతున్నారు కొంతమంది ఇప్పుడు నార్త్ ఇండియాలో సంప్రదాయ సిబ్దాన్ని తత్వార్థంలో వాడుతున్నారు సంప్రదాయవాదీ హే వాళ్ళు తెలంగాణ కమ్యూని పార్టీస్ ని సాంప్రదాయ పార్టీ హే సంప్రదాయ సిబ్దాన్ని అదేదో మహాభోషణం పెట్టడం ఎవరైనా మీరు పెట్టాలనుకుంటే సంప్రదాయ పెట్టితో పెట్టారు పాలిటిక్స్ అలా ఉంటుంది ములాయమ్ సింగ్ యాదవ్ గారు అర్థమే ఉంటూ ఉంటారు ఏ సంప్రదాయ పార్టీ హై బీజేపీని పెట్టూ ఉంటుంది అలాగే అనేక కాబట్టి ఆ అర్థంలో ఇతర రాష్ట్రం లేదు అధికార రాష్ట్రం ఇంకో అర్థం సంప్రదాయ ఆర్థిక పంచు పెట్టుకుంటే సంప్రదాయం శాంతి పెట్టుకుంటే సంప్రదాయానికి సంప్రదాయం రాసిని పెట్టుకుంటే సంప్రదాయానికి లేదు నామం పెట్టు కొన్ని నామం పెట్టుకుంటే సంప్రదాయం గొప్ప పెట్టుకుంటే సంప్రదాయం గొప్ప వచ్చి అవుతుంది సో ఈ విధంగా సంప్రదాయం అంటే కష్ట బాషలు ఏమో కొన్ని ఉంటాయి చూడండి కష్టం అవి సంప్రదాయాన్ని ఇంకోటి ఫలితం లేదు ఈ అర్థము ఇది ఇక్కడ ఫలితాలు ఆ అర్థము కలిగారు ఆత్మీయ నష్టం సౌతన్య నష్టం రెండు పట్టాయి మరి ఏది అసలైన అర్థం ఏంటంటే సమ్యక్ ప్రధానం గురువు తాము తెలుసుకున్న జ్ఞానాన్ని శిష్యుడికి అందజేస్తే తెలివిగా దానికి సంప్రదాయము ఆ సంప్రదాయంలో పేరు వచ్చింది విద్యన్న సంప్రదాయ సంవత్సరం వంద రాజ మనుషులు ఉన్నాయనుకోండి స్వాశ్వత్రిక లేదు ఈ వంద మందిలో అందరూ తమిళ ఉన్న రాజక్షలు కాను కాదు తర్వాతి కాలంలో తొంభై మంది ఉన్నారు పది మంది స్వాలు బయలుదేరారు ఆ తర్వాత కాలంలో నిర్ధర ఆ తర్వాత కాలంలో ఇద్దరు ముందు ఉంటారు ఆ తర్వాత ఇద్దరు ఒక్కరు కూడా లేకుండా పోయి ప్రమాదం అవుతుంది అడ్జ మళ్ళీ దాటిలో ఒక న్యూ లైఫ్ ని న్యూ స్ట్రెండ్ని ఇచ్చారు హే పరం తపాలే ఆ పరం తపాదే అనే సంబోధనని సెంట్రల్ లక్ష్యం చేస్తుంది ఆత్మ విపక్షన్ సాహ్యతే పరాన్న స్థా పర అది విగ్రహార్ పరాన్న అంటే శత్రువులను స్థాపతి వేద కొట్టువారు అంటే వేది బాగా క్రీట్ల చేసి వాళ్ళకి చాలా ఇబ్బందిని కలిగించి తాపాన్ని కలిగించేవాడు తాపం అంటే తెలుసుకోనండి దర్శనకాలకు తాపం అదే తాపయ్య శత్రువులకు పాపాన్ని కలిగించేవాడు పరు పరాహ అంటే ఎవరు ఆత్మన విపక్షభూతాహ పరాహ ఇచ్చిచ్చంటే తనకి ప్రతిపక్షంలో తనకి విరోధి ఉన్న వాళ్ళని పరాహ అని అంటారు దుర్యోధనాదులు అర్జునులకు ఇప్పుడు సూర్యుడు ఎలా అయితే తన వేడి కిరణాలతో సకల ప్రాణులను ప్రతింపజేస్తారో భానుడిలో డబ్బు సూర్యుడు కిరణాలతో ప్రతింపజేసినట్టుగా అర్జునుడు ఈ శత్రువులను తన శౌర్యంతో తేజస్సుతో సౌక్యము అంటే అంటే పొటన్షియల్ ఇన్ ద గ్రేట్ వాలియర్ అది సౌద్యం తేజస్సు అంటే అర్థమైన తమలో ఉండే తప విషయాల్ని సమయానికి పైకి తీసుకొచ్చి దానికి సరిగ్గా అదే టైంలో దాన్ని పైకి తీసుకురావాలి తీసుకొచ్చి శత్రువుని దిగు మారితే దాన్ని తేజస్సు ఒక విషయంలో ఉండి లేదా టైం టేబుల్ ఓడిపోతే షౌర్యం ఉంది కానీ తేజస్సు లేదు కదా తనకు టెస్ట్ బాగా టెస్ట్ అంటే సౌత్ లో ఉంది తేజస్సు లేదు ఇండియన్ బ్యాక్స్ బ్యాసింగ్ బైజ్ రాజు దాకా సౌత్ లో వస్తుంది బ్యాచ్ లో చిన్న బ్యాక్ పెట్టి కొట్టిన రాంటే ఒక ఇంకా ఒక అయిపోయి ఓడిపోయినా ఇలా ఓడిపోయిన సౌత్ లో ఉంది కానీ అందరూ మొదలులేదు తొమ్మిదిలో కూడా బెట్టి ఉన్నాయి లెక్క ప్రకారం తీసుకుంటాయి అంతా సౌత్ తేజస్సు అలా అవుతాం శౌర్యము తేలిక్కి ఉండే ఉండాలి అంటే శత్రువులు గద్ద గడ్డలాడతారు దుఃఖ భయపడతారు తాపాన్ని పెరిస్తారు అలాంటి వాడు అర్జునుడు పరంపహ శత్రు తాప శత్రువులను తప్పించదేవాడు అని సంబోధించారు భయపరం తహ ఇప్పుడు మీరు ఆలోచించండి కర్మయోగానికి శత్రువు ఎవరండి స్వార్థ బుద్ధియే కర్మయోగానికి శత్రువు కామన అటాచ్మెంట్ అంటే దానికి ఆసక్తి అంట ఆసక్తి కామ నాటిజైర్ ఆసక్తి నుంచి డిజైర్ పుంటుంది కదా జాగితే విషయాన్ని సహా సంఘ జాగితే సంఘ సంఘాయితే కామ కామా జాగితే సంఘము నుండి కామం పూర్తుంది ఆసక్తి అటాచ్మెంట్ నుండి డిజైర్ పూర్తుంది డిజైర్ లేదని ఎక్స్ప్రెషన్ కాబట్టి దోషము ఇంక్యూరిటీ మాలిన్యము అటాచ్మెంట్ ఆసక్తి మాలిన్యం కాబట్టి ఈ తన హృదయంలో పేరు పని ఉన్న ఈ బోధాశక్తి అనే మాలిన్యమే వాస్తవమైన శత్రువు అదే శత్రు మీరు శత్రు తాపన కదా వాక్య ఎక్కడో విన్నాను ఐ హెస్టర్డ్ మై ఎనిమీహ్ మై నా శత్రువు నాకు చేసి తిక్కాడు నా శత్రువు ఎవరో నాకు తెలిసిపోయింది అది ఎవరు అంటే నా అహంకారమే ఇప్పుడు మనకి పద్యం ఉంది తన భోగమైన తన శత్రువు తర్వాత ఏంటండి తన శాబ్దమే చాలా గొప్ప కనుక తన హృదయంలో తేరుకొని ఉన్న భోగాశక్తి అనే శత్రువును జ్ఞానకిరణముల చేత బయటికి తరిగివేయువాడు పరమింతకు నువ్వు అలా చెయ్యి అలా చేసి కదయోగాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకురాయం యోగ అదే యోగం సహా అయం యోగ ఆ ఇోగే ఈనాడు నాటేత నీకు చెప్పబడి ఆ ఇ యోగం ఆ ఈ యోగం అంటే ఏంటి శంకరులు వ్యాఖ్యానికి వ్యక్తం చేసిన జస్టారు లేదు సో అలాగే దక్షిణానికి ప్రణోత్సం అనేది కరుణామాలు కదా కాబట్టి మనకి యోగ్యమైన అర్థాన్ని చెప్పచ్చు ఏ యోగాన్ని అయితే సృష్టి ఆది అందు పరమేశ్వరుడు హిరణ్య గర్భులకు హిరణ్య గర్భులు అంటే శ్రీ మండలాంత పురుషుడు సహాం కలిగారు ఆ దూరం ఈ ఏదైతే కాలశ్రమంలో విచ్ఛిన్నమైపోయి మీద రాకపోతే నేను మీకు ఉపదేశించాము ఎక్కడికైతే నిరోధ్యాగం చెప్పితే మళ్లీ మేము నీకు తిరిగి ఉపదేశించాము అది ఇది అయితే అర్థం యోగ ఇప్పుడు ఈ యోగము అట్లా ఏషియన్ యాజ్ వెల్ అస్ మోడ నిన్న మనం చేసాను కొంతమందికి ఎన్స్టియన్స్ కంటే ఇష్టం కొంతమందికి మోడర్న్ అంటే ఇష్టం ఇప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయనుకోండి కొంతమందికి పికాక పెయింటింగ్స్ ఉంటాయి ఎన్సియన్స్ కొంతమందికి మోస్ట్ మోడర్న్ పెయింటర్స్ ఉన్నారు మోడర్న్ పెయింటింగ్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లేటెస్ట్ ఆర్ట్స్ ఫాలో అవుతుంది అది ఎలా అవుతుందంటే ఒక వైట్ క్యాన్వాస్ తీసుకుని గుడ్ కలిగేది ఇంటికి అది మోస్ట్ మోడర్న్ ఆర్ట్స్ దానికి పేరు ఏంటి పేరు ఏదైనా పెట్టాలి పేరు పెట్టారు తన పేరు సంగీ చేసేస్తాడు అది మన ఆర్టిస్ట్ యొక్క బొమ్మది దానికి పేరు ఏంటి పేరు సో హ్యాజ్ బ్యూ మేడ్ ఇన్ పేరు కావచ్చు ఆ పేరు పెట్టుకోవచ్చు హ్యాచ్ హెచ్ నాటకం రాసి ఇది పేరు ఏంటి అది పేరు చేసుకోవాలో చెప్పారు అలాగే ఈ ఆర్ట్ భావన కూడా ఏ పేరు కావాలి కావచ్చు ఏదైనా మీ దాంట్లో ఈ నీళ్ళు అది ఏం చేస్తుంది ఇది మోడర్న్ ఆత్ కొంతమంది మోడర్న్ ఆర్ట్ అంటే మహత్తి లక్షల కోట్లు కొంటారు ఆ మోడర్న్ ఆర్స్ కొంతమంది ఏంషియన్ ఆర్ట్ అంటే కొంత ఇప్పుడు ఈ కర్మయోగంలో ఇది మోడర్ ఏంషియో సహ ఏవ అయ సహా అంటే ప్రాచీనము అయం అంటే నవీదము మేము తెలుసుకున్నాం కాబట్టి నవీదము పురాతన అతి ప్రాచీన కాలం అంటే సృష్టి అదిలో ఉన్నదిగే జ్ఞానం ఎప్పుడూ అలాగే ఉంటుంది జ్ఞానం ఇప్పుడు నూతన ఫలాం గ్రావిటేషన్ ఉంది అది ప్రాచీనమా నవీనమా నూతన నవీన కూడా అనుకో నూతనం అది ప్రాచీనమా నవేనమా నూతన చెప్పాడు కాబట్టి నవీనా కానీ సృష్టి ఎప్పుడు ఉందో అప్పటి నుంచి గ్రావిటేషన్ ఉంది దానికి ప్రాచీన వీటిని సత్య వాటికి ప్రాచీన కాలభేదం చేత వాటిలో భేదం రాదు దేశ భేదం చేత భేదం రాదు అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ ఈ కర్మయోగము అతి యూనివర్సల్ ట్రూత్ కర్మయోగాన్ని కనుక అనుష్టిస్తే మనిషి జీవితం పాలన వారి కుటుంబము సుఖ సంతోషాలతో వర్ధింపుతుంది ఆ సమాజం కూడా వారి ద్వారా గొప్ప ప్రయోజనాన్ని పొందుతుంది ఇది కర్మయోగ జీవనం యొక్క లక్షణం కర్మయోగాన్ని విడిచిపెడితే వీటి వల్ల సమాజానికి ఉపకారం ఏమి ఉండదు అపకారం కూడా ఉంటుంది వీటి వల్ల కుటుంబానికి అభివృద్ధి ఏముండదు ఇకే ధనం ఉంటుంది ఇల్లు అవి ఇల్లు ఉంటుందన్న శక్తి శిక్ష శాస్త్రం ఉండదు తెల్లో ఉంటారు బాగా అన్యాయంగా అర్జెంటీని బ్యాంకులో పెట్టడం దానికోసం కొట్లాడుకుని మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకళ్ళు ఒకరు శక్తులు వెళ్తున్నారు వీటికి నమస్కారం ఉండదు వీటికి ఏ నేను ఒక సిచ్యువేషన్ చూసాను ఆ సిచ్యువేషన్లో అనికేసుకున్నాడు కొత్త డాలా ఉంది కలిసే అతను మధ్యాహ్నం నాలుగు గంటల వేరే బయట ఎండగా ఉన్నాయి టబ్బులో కూర్చుని ఉన్నాడు టబ్బులు పాటలు పెట్టుకుని తమ పెద్ద గ్రౌండ్ లో పెట్టుకున్నాడు పెద్ద టూ లోపల ఉండే టూ అంటే స్విమ్మింగ్ పూల్ విటింది విటింగ్ అండర్ స్వింగ్ స్విమ్మింగ్ పూల్ బయట స్విమ్మింగ్ పూల్ వెళ్ళేవాళ్ళు ఇది విశ్రాంతిగా కూర్చో విశ్రాంతిగా కుర్చిలో కూర్చోవచ్చు తప్పదు కదా ధర ఉంటుంది కదా అట వాటర్ టెంపరేచర్ ఫిక్స్ అయి ఉంటుంది దాంట్లో సుగంధంగా ఉంటాయి తర్వాత స్కిన్ చక్కగా స్మూత్గా అక్కడ కొత్త కొత్త పదార్థాలు అనేవి రాతూ దానికి పక్కన చిన్న టేబుల్ ఫ్లోటింగ్ టేబుల్ కూడా ఆ టేబుల్ మీద డ్రింక్స్ అనేది పెట్టుకుంటుంది కాపు మొత్తం సక్రస్తి తప్పు బయట దిగులేదు కనుక నూట తొమ్మిది రాష్ట్రం నుంచి తమ నాత్తి సిద్ధంగా వెచ్చేసుకుంటాడు ఈ రోజులో భార్య వస్తుంది వీలు భార్య పెద్ద ఒక ఈ సక్రస్ ఉన్నారో మీద కోపంతో కండగ్గడానికి వాళ్ళు డాక్టర్మెంట్ కోసం నెక్స్ట్ డే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది పరిస్థితి డాక్టర్ అపాయింట్మెంట్ ఈ పరిస్థితి ఆ భాగ్యాలను ఇందులో అభ్యర్థించినా ఒక మిలియన్ డాలర్ల విషయంలో భేదాభిప్రాయం అభ్యర్థించిన ఇప్పుడు ఈ కోర్టు సంపాదించి తను ఏమన్నా సుఖే ఉండదు ఈ సత్యాన్ని గుర్తించడానికి చాలా కష్టం ఉంటుంది చాలా మంది ధనము ఒక స్థాయి నుంచి ఉంటే దాని ఎవరు దుఃఖమే తప్ప లాభమైనా ఉండదు ధైర్యమే ఉండదు అయితే నేను నన్ను అడగను అయితే ఇంకా ఒక స్థాయి సంపాదన మానేలా అని అంటే వేదాంత దృష్టి మానే వేదాంత తక్కువ బొమ్మ మాట ఉంది వేదాంతం దృష్ట్యా దృష్టి మానేదా మానేసి ఎవరు వస్తుంది సంపాదించింది కానీ తనకు కావాల్సిందేదో రామకృష్ణ ఏదో నేత వాళ్ళు ఇంకా రెండు రోజులు వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ దోహం కొద్ది పచ్చింది వాళ్ళు ఇచ్చింది వాళ్ళు తెచ్చేసి తనకు కావాల్సిందే తాను దాత సంపాదించింది అని రామకృష్ణ గేరీ అంత సందేహండి నారాయణ శెట్టి గారు వాటిపై తెలిసాను నేను చేపట్లో జరిగిన మద్దు సంపాదిస్తే ఎవరు గిరేట్ ఎవరు ఈ విధంగానే మనిషి ఉన్నతిని రాముడి కృష్ణుల్ని మనం ఎందుకు స్మరిస్తున్నామండి వాళ్ళు డబ్బు పబ్లిక్ గారిని స్మరిస్తున్నాం అధికారం చలాయించాలని స్మరిస్తున్నాం అధికారం చలాయించిన వాళ్ళు సంతానం చేయను హెట్లు ఏమయ్యారు ప్రపంచంలో ఏనాడు ఎవరు చలాయించానంత అధికారాన్ని వాళ్ళు చెలాయించారు సమాజాలని ఏమయ్య మంచిగా తెలుస్తే ఎందుకంటే కర్మయోగ జీవితము కలభక్షమే సో అదే యోగాన్ని నేను నీ నాడు బోధించినాను ఎందుకు పోషించడం తెలుసు చెప్తా రహస్యం కర్మయోగ జీవితం అనేది రహస్యం రహస్యం ఏక ఉత్తమం రహస్యాలు మూడు రకాలు ఇటు ఉత్తరా ఉత్తమ ఇటు సర సమా అదండి ఇతంటే ఉత్తరా ఇంకా గొప్పది ఉత్తమ అన్నిటికంటే గొప్పది మూడు రహస్యాలు ఇప్పుడు ఒక కర్మ ఉన్నది ఆ కర్మ ఎలా చే కర్మ చేతుందో మీకు సందేహం మీరేదో సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం లాంటిగానే మీరు ఒక సందేహం ఉండదు కొంచెం ఒక స్థాయి చెండియో ఏదో దేశాలు ఇది ఇది దేశం చేయాలా అది దేశం చేయాలా అది ఇది పొద్దున్న చేయాలా సాయంకాలం చేయాలా ఫలనా కర్మని ఏదో సందేహం కావచ్చు లేకపోతే యజ్ఞం దర్శపూర్ణ మా చేసి అగ్ని మొదలైన వైదిక శ్రతువులను చేస్తూ ఉంటే నిజంగా సందేహాలు నిజంగా ఒక కథ కూడా యజ్ఞంలో ఐదు రోజులు ఉంటుంది తల్లి పొరుగును పిలిచి ధర్మ కూడా వస్తుంది కదా ఆ పొందుతు ఏమీ ఉండదు తండ్రి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు నైనా మీకు నేనేమి ఇవ్వలేకపోయాను కానీ ఒక దిగ్జే స్థాన ఆ రాజు యజ్ఞం చేయబడుతున్నాడు ఆ మూడో రోజు ఆ దాని దగ్గర పేరు శిత్యాహర్ ఇవ్వరు అహర్ష్యం అంటే ఆ రోజు ఆ రోజు తీసి తీసుకున్న ఎలాగా అనే దాని విషయంలో ఒక్కనే దిశను మిగతా తెలీదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓడింగ్ అది ఓటు మీ దగ్గరికి నేను నేర్పుతాం రా అది నేర్చుకుని నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి మూడో రోజులు వాళ్ళకి హెల్ప్ కేర్ మీరు మీ పంట పండుతుంది అని చెప్తాను చెప్తే ఆ విద్యను బోధిస్తున్నారు ఆ కర్మ కర్మకి సంబంధించిన విజ్ఞానం సరే బోధించేసి ఫ్యామిలీ నిర్వహిస్తారు ముసలివారు అయితే ఈ ఎన్మని ఆ విజ్ఞుసుకుని ఆ ఊరికి వెళ్తారు ఓడివేళ విజ్ఞానికి విజ్ఞానికి జరిపక్ష లేదు ఎవరిని వెళ్ళారు అందరూ ఆ రూపీ యజ్ఞం జరుగుతూ ఇలా కూడా చూస్తుంటారు మూడో రోజు సుత్యాహస్తి ప్రారంభం అవుతుంది హోమాల భూమి మొదలు పెడుతుంటారు ఓ హోమం అవుతుంది తర్వాత హోమం ఎందుకండి అని అభ్యర్థుడు ఆ ఈ హోమం అని ఇంకొక నేను అభ్యర్థి అలా కాకుండా ఇంకొక మొరగొందు మరొక అందరూ మీమాంసారు అప్పుడు ఎవరో అంటారో ఆ పద్ధతిలో కదండి ఆయన్ని పిలిస్తే మనకి సమస్య పరిష్కారం కాదు అంటే ఆయన ఇప్పుడు లేని ఆయన పొందుహుడు బుద్ధిమంతులు ఉండాలంటే వీళ్ళైతే పెడతారు నేనే ఆ పడుతున్నాను నువ్వు నేను అందరికీ చదువుకున్నా అడుగుతున్నా మరైతే ముందుకు రావచ్చు వచ్చి పరిష్కారం చేయమంటే వచ్చి ఈ గమని ఎలా చేయాలి దీని రహస్యండి అని చెప్తారు చెప్తే ఆ రోజు ఏదో సక్రమంగా పూర్తి అయిపోతుంది మహారాజు తనకి ఆ విధంగా ఇతని కొనసా పండుతుంది దీన్ని ఇది ఇటు ఇటు రహస్యం గొప్ప రహస్యమే పూర్తి స్థాయికి చెందిన రహస్యం ఇక ఉపాసనా రహస్యం ఉంటుంది ఉపాసనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాయత్రీ ఉంటారు అంటే కదా ఈ పని చేయాలంటే ముగ్గురపకాలు ఎంతో సందేశాలుస్తాయి ఉపాసనకు సంబంధించి ఉపాసనా శాస్త్రంలో పండితులైన వాళ్ళే ఆ రహస్యాలు చూస్తాయి ముఖ్యంగా గాయత్రి ఇటువంటి నిష్కానంగా చేసేటువంటి కర్మ ఉపాసనలకి గొప్ప రహస్యాలు ఎంతో సింపుల్ గా ఉంటాయి సిద్దుగా ఉంటాయి జ్ఞాపన చేసుకొని శాతం ఉంటుంది కానీ కామ్య కర్మ కామ్యోపాసనలు ఉంటాయి ఎవరో కామనలతో తెలిసి ఉపాసనలకి ఆ రహస్యాలు చాలా నీటిగా ఉంటాయి అది తెలుసుకున్నవాడు ఎవరో కోటికోడో ఇంటికోడో కోటికోడ ఉంటాయి నీటికోడో వెయ్యో హోర ఉంటాయి వాడికి ఆ రహస్యం తెలుస్తాయి దాన్ని ఉత్తా రహస్య సిటీ కర్మరహస్యాలు పిత అంతఃకరణలో ఉండే ఆసక్తి కావనలు మొదలైన దోషాలన్నింటినీ కూడా పరిపివేసి అంతఃకరణాన్ని సత్వగుణ ప్రధానంగా తీర్చిదిద్ది ఆ అంతఃస్కరణలో ఆత్మస్వరూపము ప్రకాశించే విధంగా చేసేటువంటి జ్ఞానము వేదాంత విజ్ఞానము కలదు ఇది రహస్యం ఇది రహస్యం ఉంది దీంట్లో ముఖ్యంగా డేబై టువంటి సందర్భాలు వచ్చేప్పటికీ అంతా ఈ కనిపిస్తున్న చదువుకోని వాళ్ళకి గీతం తీస్తున్నా ఉండదు ఇగ్నరెన్స్ తీసుకునే ఉంటారు గీతలో కనిపిస్తున్న బాడ చదువుకోన వాళ్ళకి గీతలో కనిపిస్తుంటారు చదువుకోని వాళ్ళకి గీతం తీస్తూనే ఉండదు ముఖ్యంగా కర్మ జ్ఞానం గొప్పదా అని మీమాంసం చేసేస్తూ ఉంటారు పండితుల సభ స్కూల్లో భక్తి భక్తి గీతలో భక్తి ఉందా అని ఇంకో తల ఈ రకంగా ఈ అకాడమిక్ గా చాలా గడిబడి చేసేస్తూ ఒక పెద్ద ఫిలాస్పర్ ఒకసారి వెస్ట్రన్ ఫిలాసఫర్ నాకు దేని గుర్తులేదు ఆ జ్ఞానం రాసేదంటే బీత పది గీతా ఇది బయట అలా పోసింది అది ఎందుకంటే ఒక చోట కర్మ బాగుందంటాడు ఇంకో చోట జ్ఞానం గొప్పదంటాడు నేను కార్మిలక్షణం ఏంటి అని ఆ విధంగా ఆయనకు ఆ సో అలా బ్రమపడ్డాడు కాబట్టి పండితులకి కూడా ఈ కర్మయోగము నేను చూసేందుకు మందితులు అన్న వారిని కూడా పప్పులో కాలేజ్ పెడతారు దీంట్లో ఉన్న క్రిటికాలిటీ నిషేధం సో సర్వాత్మభావము ఆత్మజ్ఞానము మోక్షము ఇవన్నీ ఒక ఒక గోల్ అండి కలిసి గోల్ ఆ గోల్లోకి దీన్ని తయారు చేసి తీసుకుపోయేటువంటి ఉపాయానికి సాంఖ్యయోగము అంటారు నివేక జ్ఞానపూర్వకమైన నిష్ట అటువంటి సాంఖ్యయోగానికి కలిసి నీ ప్రతి వాడు అర్హులు కాదు ఆ సాంఖ్యయోగానికి వీళ్ళు వివేకాన్ని చేయలేదు ఎందుకంటే వీడు హృదయంలో కామనులు కోపాలు కాపాలు బాగా రెండావృత్తు వీడి వివేకాలు ఏం చేస్తానండి నేను దేహం కంటే భిన్నమైన ఆత్మస్వరూప వివేకాన్ని చేసేవాడు యోగి దుస్తుడు అటువంటి వివేకాన్ని చేయగలుగుతారా అసలు అటువంటి మెంటల్ స్ట్రెసే ఉండదు సపోజ్ మీకు ఉదాహరణ చెప్తాను ఒకరు నా డిగ్రెస్ నా మైండ్ చాలా యాజిటేటెడ్గా ఉందండి మీరు ఏదైనా ఉపాయం చెప్తానమాట అంటే మీకు చెప్పాను జస్ట్ వాచ్ మా Then you find that your mind is educated and engaging in compulsive thinking. Compulsive thinking is a lot of things that are happening in Allah. That's why it's not happening in Allah. Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, Exit, A thinking, A prime of thoughts, A prime of thoughts, A great day, and then you know how to say that Allah is ఆలోచన ప్రవాహం మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు జస్ట్ ఆ థాట్స్ ని సాక్షి రూపంగా దర్శించండి విట్నెస్ థాట్స్ వెంటనే మైండ్ యొక్క ప్రవాహం తగ్గిపోతుంది అని చెప్పారు సార్ చెప్తే వెళ్ళిపోయాను ట్రై చేయమని చెప్పారు వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ బాగున్నత గౌరవ పొందు దగ్గర ఒప్పాను నేను విట్నెస్ గా ఉండలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేస్తాను కాబట్టి దీన్ని వివేకం వాహాన్ని విజ్ఞప్తి చేయగలగటం అదే థ్యాంక్స్ అంటాయి థ్యాంక్స్ నా ఎలా కావట్లేదు మైండ్ రివోర్స్ నాట్ వర్కింగ్ ఫస్ట్ అంటే మాట మనసులో చాలా తీవ్రమైనటువంటి రాజద్వేషాలు ఆ వ్యక్తి అలా ఇంత ఘోరమైన అన్యాయం చేసేస్తుంటే వాటి మీద కోర్టు కేసు చేసేసి చదువు చేసేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి వాడికి సాక్షి రూపంగా ఉండాలని చెప్పి అది ఏమర్థం అవుతుంది వాళ్ళకి వెళ్తే అప్పుడేం చేసి అప్పుడు ఇంకో ఉపాయం చెప్పాల్సింది ఏదో అంతా చెప్పి మంత్రాన్ని జపం చేయండి అనేది చెప్పాల్సింది కాబట్టి సాంఖ్యయోగానికి ఇది పరిశీలివాల్సింది పరిశీలి కావాలంటే కర్మయోగాన్ని చెప్పాలి సాంఖ్యయోగము లక్ష్యం అవుతుంది కర్మయోగము ఉపాధి ఈ విధంగా అందరిస్తారు ఇది విరు చూపించారు అంటే ఇది మధ్యలో కన్ఫ్యూస్కేసేసి వాళ్ళ సంఖ్య లోకంలో చాలా వస్తుంది దారి ఖర్చులు చేసి ఎందుకంటే వాళ్ళు దారి ఇంకో దానిలో నడుస్తూ ఉంటారు కాకపోతే ఈ సంఖ్య పెరిగిపోతారు చాలామంది అడుగుతారు ద్వైత మహాలు చెప్తున్నారు అద్వైతం చెప్తున్నారు ఫాలో కావాలని అంటే నేను అడుగుతాను మీరేం ఫాలో కావాలో ఎవరి వాళ్ళు చెప్పి నిర్ధారణ ఫాలో అవుతారా మీరు చూసి ఏమైనా మీరు ఆ ప్రశ్న మీరు అడిగే అంటే ఈ వా ఫాలో అయ్యాలి ఫాలో అయ్యే ఫాలో అయ్యే కదా లేదా ఈ లేదన్నది ఫాలో అవ్వాలా లేదని ఫాలో అవ్వాలా అని రియాక్కి వాళ్ళని వాళ్ళు అర్థమైంది అర్థమైంది వారు ఏం తెలియని వాళ్ళు అనుకోవాలి యువర్ కక్షన్ వారా నేను చెప్పడానికి నువ్వు నిర్ధారణ చేసుకోవాలి నువ్వు ముందు ఏం చేస్తా ఉంటే ఈ ధర్మను ఫాలో ఆ ధరలు ఫాలో అనే ప్రతిదీకి బయట ఇందులో కమోపడతారు మైండ్ సెట్ ఇది కమోపేట్ ఎందుకంటే భూమి తెలియదు సపోజ్ నేను చెప్పాను అనుకోండి నేను చెప్తే వన్వర్ ఒపీనియన్ అయింది కానీ వై గుడ్ యూ ఫాలో మీ వైన్ అనుకోహం లేదా అడుగుతారు కానీ నేను ఇలా చెప్పాడు ఆయన చెప్పడం మిమ్మల్ని ఎవరి ఫాలో ఇవాళ మాట్లాడియో రేపు ఇంకో మాట్లాడుతా ఆయన కోహడానికి అనిపిస్తాడు నేను చెప్పింది తప్పు నేను ఏం ఫాలో అవ్వమని మళ్ళీ అప్పుడు ఏం చేస్తాను కదా మీద అమ్మగారు నన్ను అడిగారు చిన్నమాన ఆరాయణోపదేశం చేశారు అండి ఒక స్వామిది నాకు ఆ ఉపదేశం ప్రకారం నేను దఫం చేస్తున్నాను నేను సంవత్సరాలు అయితే ఇష్ట స్వామిది వచ్చి ఆడవాళ్ళు జపం చేసిన తప్పని చేసారు ఇప్పుడు నన్ను ఎంజాయ్ ఉంటాయని చెప్పేసి కాబట్టి మీ ఒపీనియన్ లేదు అని నన్ను అడిగారు నన్ను అడిగితే నేను ఆ స్వామి చెప్పింది కరెక్ట్ అన్నాను అనుకో లేదా ఈ స్వామి చెప్పింది కరెక్ట్ ఏదో ఒక కరెక్ట్ నేను చెప్తాను అప్పుడు మీరేం చేస్తారు ఇంకో హోళ్ళకి వెళ్ళదు కానీ ఇద్దరు ఇలా చెప్పారు మూడు ఆయన అలా చెప్తారు మీరేం చెప్తారు ఇంకొక మీకో నిర్ణయం అలా ఉండదు నేనేం మీకు ఎవరాలో ఉన్నాయా నా తరఫున నేను డాక్టర్ ఉంటాను నేను ఏం చెప్తాను నా ఓటే ఎవరికి వేస్తానో చెప్తాను మొత్తం చాలా మనసు చిన్న చెప్తుంది వెళ్తారు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరో చెప్తారు మళ్ళీ ఆయన దిగితే మీరు మళ్ళీ ఆయన ఏం చెప్తారో రావచ్చాను మీరు అలాగే విడిపోయాయం అంటే మళ్ళీ వచ్చారు వచ్చి మీరు చెప్పలేదు అంటే నేను నేను తీసుకు మళ్ళీ ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఇంత హోదీ కలగ రైతు వస్తారు మీరు చెప్పింది ఫైనల్ మేము ఇంకా దాన్ని ఫైనల్గా తీసుకుంటాం ఇంకా ఎక్కడ చూడండి ఏ అహంకారంతో చెప్పట్లేదు నా మాట ఫైనల్ చేయాలని కాదు ఫైన్ పెట్టాలి మీరు మీరు వివేక శక్తిని తీర్చుకోవాలి మా మాట మీరు పాటించడం కాదు అక్కడ పా ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ గురువు చెప్పింది వినాలా ఇరుగురు చెప్పింది అంటే మీ పరిస్థితి ఎప్పుడూ విన్నానండి మీ అంతటా మీకు ఆలోచన ఉండదన్నమాట అసలు ముందు రెస్పాన్సిబిలిటీ మీ చేతిలోకి నువ్వు తీసుకునే వరకు ఏ చెప్పింది కూడా ఉండేది అప్పుడు నేను ఆలోచించయత్రి అంటే అది స్త్రీదైవమే కదా చెండీ గోదావరి లేకపోతే గోదావరి వీళ్ళందరూ స్త్రీదేవతమే కదా స్త్రీమూర్తులు దేవతలుగా ఉండి పూజలు అందుకోవడానికి అర్హత ఉన్నప్పుడు శ్రీమూర్తికి ఒక మంత్రాన్ని విచ్చరించే అర్హత లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆయన చెప్పారు ఆయన చెప్పాడు మీరు విజయక మీరు ఉపయోగించండి మీరు చేసి మంత్ర మీరు చేస్తూనే ఉందండి అని నేను సలహా చేశాను ఆ తర్వాత ఏం చేశారో నాకు తెలియదు అనుకోండి కాబట్టి నేను మనకు తెలిసింది ఏమిటంటే స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఇంకొకటి పెట్టేసి వారు చెప్పినట్టుగా వెళ్తాను నా బలో లక్షణం తప్ప మీరు నీ సొంతం మీద మీరు నిర్ణయం చేయాల్సింది కాబట్టి చాలా క్రిటికాలిటీ స్థలం సార్ కాబట్టి జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఇది లేబీ కిటికి సార్ తమలో క్రిటికాలిటీ ఒకటి నిర్ధారణ చేసేసి ఒక రూల్ క్లీన్ చేసే స్టాటిజీ ఫ్రీ అండి ఉపవాసంలో కూడా గోదావన స్థితి అలాగే ఉంటుంది చెప్పి మనస్సుకి సంబంధించిన వ్యాపారం కనుక మరికొంత పురుషంగా ఉంటుంది దాని జ్ఞానం లేదు జ్ఞానం అంటే ఇన్స్టైర్డ్ విషయం రావాలి ఆ విషయం మీకు రావాలి మీకు రావాలంటే ఎవరో చెప్పడు దానికి ఫాలో అవుతే విషయం ఉండిపోతుంది అని చెప్పింది మీరంతట మీరు అవగాహన చేసుకుని ఆకలించు ఆ సత్యాన్ని మీరు దర్శిస్తే దట్ జ్ఞానం అప్పుడు మీరు ఇంకా హేళ చెప్పద లేకపోతే అర్థం ఆయన అలా చెప్పారు చెప్తూ ఉన్నావు ఆయన అలా చెప్తూ ఉంటే నేను విన్నానండి మీరు కర్ణాటక కానీ ఒక అసలు నేను ఆకాశంలో ఎగరుస్తున్నామండి విన్నామంటే అండి అలా కాదు యోగశక్తి చేత ఎగలు వస్తున్నా అంటే నేనున్నాను ఇంట్లో ఎలాంటి వస్తున్నాం అవేమి అయ్యి మాట కాదు కాదు అప్పని ఆయన ఎదులేరు మరి మీ దౌకం చూస్తుంది మన నాయన చెప్తే డౌకం చూస్తుంది నచ్చుకోరు కదా కాదు నేను చూడలేదు మరి చూసుకోలేదు ఓకే మీరు చూడలేదు మీరు చెప్పినా ఆయన చూసా అదేనా లేదు అయితే కదా అది నువ్వు మీరు చెప్పిన అయినా కూడా ఆయన చూడలేదు నువ్వు చూడలేదు అంటే ఫస్ట్ స్టేజ్ లోనే చేయలేదు సెకండ్ దానికి ఎవిడెన్స్ కాలేదు సెకండ్ లేడర్ వచ్చే మరి చేయలేదు ఇంకెందుకు థర్డేమైనా ఎందుకు ఇది హిఎంసే అని అంటారు ఈ రియల్సే పడుతుంది కన్నా కలిపి పడుతుంది నా ఎందుకు ప్రశ్నలు ఉంటారు నేను ఏమైనా పెట్టాను అనుకోండి ఇంకో ఇస్తా చెప్తాను ఇది కూడా న్యూస్ దీనివల్ల ఏమీ చేయాలి జ్ఞానంలో క్రిటికల్ గా ఉంటుంది ఎంత క్రిటికల్ గా ఉంటుందంటే చదంతాలను స్థానాలను ఆక్రమించిన వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా విధి చెప్పలేనంత ఉంటుంది తర్వాత ఒకప్పుడు చెప్పటానికి ఇతర కారణాల అభ్యర్థి కూడా ఎవరో మనస్సులో ఏ భావజాలభిస్తుంది అది కూడా అభ్యర్థి ఈ విధంగా దారి తీస్తే కారణం ఇవ్వదని ఇది చాలా రహస్యమైన విషయాన్ని విధి రహస్యం ఉత్తరం రహస్యం ఉత్తమం రహస్యం కర్మ రహస్యాల్ని ఉంటుంది ఉపాసనా రహస్యాలు ఉత్తర జ్ఞాన రహస్యం ఇస్తుంది అటువంటి ఉత్తమమైన ఆత్మజ్ఞాన రహస్య ఆత్మజ్ఞానాన్ని నేను చెప్తున్నాను ఇక రహస్యం అంటే చాలా మంది రహస్య శబ్దాన్ని నిషిల్ ప్రోగ్రెస్ చేస్తారు తెలుసు తెలుసుకో ఇది ఫలానా పొజిషన్ లో ఉన్న వారికి ఫలానా స్టేటస్ లో ఉన్న వారికి మాత్రమే ఇది దొరుకుతుంది వారికి అర్హత మిగతా వాళ్ళకి ఇది దొరకదు మిగతా అర్హత లేదు ఎందుకంటే ఇది రహస్యమే చెప్పకూడదు అర్థం రహస్యమంతింటే ఆ క్వాలిఫికేషన్ ఉన్న వారికి అది దొరుకుతుంది ఆ క్వాలిఫికేషన్ లేకపోతే అది వారికి దొరకదు దానికి రహస్యం ఉపనిషత్ అది సమానాత్మక పద చిన్న మీరు రహస్యం అనే పదాన్ని దక్షిణీ తీసుకొస్తే ఉపనిషత్తు అని ఉపనిషత్తు అనే పదాన్ని రహస్య శబ్దంతో వార్త నిర్దేశిస్త అలా నా ప్రయోగం ముఖ్యం అలా నా ఉపనిషత్తు ఆ రహస్యం ముందక రహస్యం అని అంటారు అంటే ముందకో ఉపరసస్తులు ఉండే ఆత్మ జ్ఞానము దానికి రహస్యముండే రహస్యం ఎందుకని అంటే ఫలానా కులం వాళ్ళకి ఫలానా ఆశ్రమం వాళ్ళకి మాత్రమే అది లభిస్తుంది కనుక రహస్యము అంటే మాత్రం అది కాదు అది రహస్యం కాదు నిన్న కూడా ప్రక్రియలో జ్ఞానం వహిస్తే ఉదయం సంస్థ దాకా కానీ వర్ణాశ్రమములు జ్ఞానానికి మేజర్ నెసెసరీ నాట్ సఫిషియెంట్ కండిషనర్ మేజర్ నెసెసరీ నాట్ కాబట్టి రాహక్యం అంటే వస్తుంటే ఆ యోగ్యత ఉండాలి వివేకము వైరాగ్యము తర్వాత శమధమాది సాధన సంపత్ సత్త ఆరుముత్వం ఈ నాలుగు అధికారాలు యోగ్యత ఉంటేనే వాళ్ళు వేదాంత జ్ఞానానికి అధికారి అని మీరు వినాల సాధన చూస్తాను సో మనం చూసాం మీకు సాధన చేస్తాం ఇది జిజ్ఞాసాధికారణలో వచ్చింది సో ఈ నాలుగు సాధనాలు ఉంటాయో వాడే యోగ్యులు వారికి మాత్రమే దీన్ని బోధిస్తారు అది రహస్యం ఒకవేళ మీ దగ్గర ఆ నాలుగు ఆ లక్షణాలు యోగ్యత ఉందనుకోండి నేను బోధిస్తుంటాను ఒకవేళ నా వాడు నాకు కావలసిన వాడు తెలుదో వారికి యోగ్యత లేదనుకోండి వారి బోధించడం అది రహస్యం ఉంటుంది రహస్యించాలి ఓన్లీ ది క్వాలిఫైడ్ కక్షణం రహస్యం ఏట చూపిస్తాము దీనికి ఎలా చూస్తారంటే ఈవెస్ట్ అనే రిక్వెస్ట్ నుంచి బ్యానర్ మీద రాసి మన నైరు కేంద్రంలో ఇది వచ్చి వాళ్ళు అటు వచ్చేవాళ్ళు అందరూ కూడా దాన్ని తీసి వెళ్తారు అయినా అది రహస్యంగా అనేది అలా నాకున్న ఎవరైతే మెకనామిక్స్ జరుగుతున్నాయి ఫిజిక్స్ ఎన్ఎస్ఈ ఫిజిక్స్ జరుగుతున్నాయి బాగా ఆ మోడల్ ఫిజిక్స్ లో నిష్ణాంత అవుతారో వాడు తినగానే వాడికి తెలుస్తుంటాయి వాడికి మాత్రమే అది రహస్యం కాదు ప్రజలతో మిగతా అందరికీ తెలియదు అదే రహస్యం అలాంటి రహస్యం ఆత్మజ్ఞానం ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే ఆత్మస్వరూపులు ఆది దోమా కూడా ఆత్మస్వరూపం కానీ తాము ఆత్మరూపులము అనే సంగతి తెలియదు తాము ఫలానా చలానా ఇది అది అని అనుకుంటారే ఇది అది అనవనేది ఏది కూడా తాము కాను ఈ ఇది అది అనే వర్ణనల కన్నిటికీ అతీతమైన శుద్ధి చైతన్యమని తెలుసున్న వాళ్ళు ఆ వీధి అంతటి రుదైన జ్ఞానము కనుక అనుభవానికి సంబంధించిన జ్ఞానం అది రహస్యము ఆ రహస్యాన్ని నీకు నేను ఎందుకని ఎందుకు చెప్పేట అర్జుని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాట రెండు కారణాలు రహస్య శేతగుతము కేవలము సఖ అయితే చెప్పాలి సఖ అంటే మిత్రుడు శ్రీకృష్ణుడు అర్జునుడు వాళ్ళిద్దరి సభ్యుడు అంటారు సఖ అంటే సహ సాధే ఇది సఖ సహ క్యాయతే ఇది సఖ ఇద్దరు కలిసి ఒకే కంఠంలో బోధనం చేస్తారని ఒకే కంఠంలో అంటే అంత బోధన్ ట్రండ్ సఖా కలిసి భోజనస్తారు చిన్నప్పటి నుంచి అర్జునుడు భోజనం చేయాలంటే కృష్ణుడు పక్కన ఉండాలి కృష్ణుడు భోజన చేయాలంటే అర్జునుడు పక్కన ఉంటారు సహా లేదా ఇంకొకటి ఏంటంటే సహ శ్యాలి అయితే పేరు పెట్టే వెంటనే పక్కనే టోటల్ అర్జునుడి పేరు చేయాలి కూడా చెప్తారు కృష్ణార్జునుడు అంటారు అర్జునుడి పేరు ఎత్తితే ఇందులో నిలటో పేరు కూడా వచ్చేస్తుంది ఇద్దరిని నిడదీసి కృష్ణుడి సంబంధం లేకుండా అర్జునుల గురించి కానీ అర్జునుడి సంబంధం లేకుండా కృష్ణుడి గురించి కానీ చెప్పడం సంభవం కాదు కాబట్టి సార్ సఖా అయితే చెప్పచ్చు సార్ సరపడం ఎందుకంటే మామూలుగా ఎవరన్నా ఏట భోజించాడేటో నూట యాభై ఐదులో నూట ముప్పై ఐదులో దక్తి వారం అనమాట ఎయిటీ ఫిఫ్త్ లో భోజించేందుకు ఏట ఆ టైంలో అభ్యర్థి ఏది కూడా మోదాన్ని అక్షిస్తే వాళ్ళిద్దరు సమానమైన వయస్సు కలవాలి మూడాభంత వరకు బోధించరు వీళ్ళిద్దరూ పదో పదో సంవత్సరం వయస్సు నుంచి కలిసి చెప్పారు ఎక్కడికి విహారయాత్ర చేసినా కలిసే వెళ్ళారు ఖాండలో అవహనము ఇత్యాది అనేక గొప్ప కలిసి నిర్వహించారు కలిసి దెదలాడారు కలిసి మైత్రి చేశారు కలిసి నక్షత్రం చేశారు ఆఖరికి శ్రీకృష్ణుడి చెల్లెలుగా అర్జునుడికి తెలియడు చాలా దగ్గర బంధుత్వం ఇంకా ఇంకా బంధుత్వం వసుదేవుడి చెల్లెలు కుంటి అర్జునుడికి తెలియదుగా చాలా క్లోజ్ ఉండే అయినా ఎప్పుడు శ్రీకృష్ణుడు ఏనాడు జీత గురించి ఆ కర్మయోగాన్ని గురించి గురించి కానీ ఒక్క మాట చెప్పలేదు బాబాభావాన్ని ఎడపూడ రాజాడు కథలు చెప్పాడు కర్మలు చేశాడు కానీ ఆత్మజ్ఞానం ఒక్క ఇందుకు సఖా సరిపడదు ఫ్రెండ్ అయితే తాగుతాం చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్కి చెప్తా రేపు అస్మ జ్ఞానం తాగడం సార్లుగా ఉండిపోయిందికి సార్ ఇసు చెప్తే అంటే సినిమా వెళ్ళడం రా అయితే హోటల్కి పోవడం రా అంటారు కానీ ఈ అతని విద్యార్థులుగా చెప్పడం కానీ ఫ్రెండ్కి కాదు చెప్పడం ఫ్రెండ్ అయితే తాగడం అది ఎడిషనల్ క్వాలిఫికేషన్ అయితే అవ్వచ్చు బట్ నాట్ ఇంపార్టెంట్ మెయిన్ క్వాలిఫికేషన్ కాబట్టి మెయిన్ క్వాలిఫికేషన్ భక్తు భక్తుడు అధిక భక్తు కంటే వచ్చి పాదాలు పెట్టుకోవడం వచ్చి అధికారులు అభిప్రాయం ఆ జ్ఞానం నుండి ప్రీతి కలవాడు కావాలి ఎందుకంటే అర్జునుడు ఏమన్నా అంటే శిష్య స్నేహం సాధిమాన్వాం ప్రపన్నం అన్నాడు నేను మీకు శిష్యుడను నీవు నన్ను నాకు బోధించము సాధి అంటే నాకు నేర్చుకుము నాకు ఈ విద్యను గరపుము అని కోరారు అలా కోరాడు కాబట్టి భక్తుడైనా విజ్ఞే ప్రీతి గురువు నన్ను భక్తిగా మారుతుంది విద్య ప్రీతి ఉండేనా లేకపోతే అటువంటి జ్ఞానము నన్ను భక్తి శ్రద్ధ ప్రేమ నీకు నిర్మాణమయ్యాయి ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కోరుతారో వారే హార్థమైన భక్తులు మిగతా భక్తులన్నీ కూడా వ్యాపార రూపంగా ఉండే భక్తి నువ్వు నా కోరి కోరికి నేస్తే నేను ఇది పూజ అంటే అది బిజినెస్ కలుగుతుంది ధర్మ భార్య దీయక వర్తకాల నుండి కానీ భక్తి ఎక్కడ ఉంటే భక్తులు భక్తి లక్షణాలు కూడా దాంతో కొన్ని ఈశ్వరుని ఆరాధించడం కూడా దాంట్లో ఎందుకు ఉంది కనుక ఏదో మాట్లాడిసిన భక్తి అన్న ఏ సాక్షి భక్తి అటువంటి భక్తి నేను ఎందుకు అవది శరణాగతి కష్టం అర్థుడు కృష్ణం ప్రపన్నం ప్రపన్నం అంటే శరణాగతి చేతున్ను నీ రక్ష్యం చేస్తుంది జ్ఞానాన్ని బోధించి రక్షించబడుతుంది చిత్రం ఏమిటంటే నా కష్టాలన్నింటినీ నీ మహిమలతో తీర్చుకోడి కృష్ణుని అర్థి కూడా అడగలేదు జ్ఞానం బోధించడం అన్నాడు ఇప్పుడు జ్ఞానం లేదా మీ కష్టాల నుంచి నేను అని రావకా మంత్రం తోటి నేను హెల్లి చేసి స్థానిస్తాను నా మహిమల నుంచి మీ కష్టాలు తీసుకొస్తాను అని కృష్ణుడు అనలేదు ఈనాడు ఆధునిక కాలంలో కనపడే ఈ దార్జనం ముందే లక్షణాలు ప్రదర్శించలేదు ఆయన జ్ఞానం కావాలనుకోలేదు నీ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను జ్ఞానం ఉండే స్త్రీ అదివే భక్తి ఆ భక్తి నీకు ఉన్నది కనుక ఈ ఉత్తమ శిక్షనన్న ఆత్మజ్ఞానాన్ని నీకు నేను ఉపదేశిస్తాను